సూత్రం ప్రభ పరిశుద్ధిలా గొప్పదేవా దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతులకు తండ్రి మహమ స్వరూప్ ఒక దేవా కృపా మైడానికి వన్నా నిసయ్య అబ్రహామి సాఖ్ యాకూబ్ల గొప్ప దేవ ఈ గర్చిన కాలం సురక్షితంగా కాపాడి మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలట్లో నిలబెట్టుకునేవనైనా దివరాత్రు మమ్మల్ని కాచి ఇక నూతన దినం మాకు అనిగిరించినారు గడిచిన ప్రవ సువార్త పని ఎంతట్లో ప్రవ ఆ మీరు మాకు సహకారీ ఉన్నారు ప్రభావ వెను గొప్ప కార్యాలు మీరు చేసినారు పత్తి మీతో ఆకర్షింపబడినారు అది మీ వల్లే కలిగిన ప్రభావ నీకు వందాలేయా వీళ్ళందరూ మీరు మిత ఆకర్షించుకోండి తిరిగి మమ్మల్ని సురక్షితంగా ప్రభావ ఇక ప్రాంతాలకు మమ్మల్ని చేర్చినారు మమ్మల్ని సజీలకు పెట్టుకున్నావు నీకు వందాలేసయ్యా ఈ యొక్క మధ్యకాల సమయంలో మీ సన్నిధికి వచ్చినాం ప్రభావ మాట్లాడండి మీకు పరిశుధాత్మ అగ్ని అభిషేకంతో మా నింపని ప్రభావ పాటల ధర వాకిందర మాట్లాడండి ప్రభావ మీకు పరిశుధాత్మ కార్యం జరిగించండి ఓ గొప్ప దేవా నీకు వందాలేసయ్యా ఇక దినం ఎంతో మంది చూడలేకపోయినారు మమ్మల్ని సజీలు యొక్క నిలబెట్టుకున్నారు దివారాత్ మమ్మల్ని కాచి ఇక దినం ఇచ్చినందుకు నీకు వందా ప్రభావ నీకే కృతజ్ఞతలు అర్పించుకోండి థ్యాంక్ యూ చీసెస్ థ్యాంక్ యూ లాంటి మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని మాకు అనుగ్రించినారు సమస్త ఘనత మహిమా ప్రభావం ఈగ యుగంలో నీకే కలుగుని కాకాలలు గొప్ప దేవ మరోసారి మీ పాదశానికి వస్తాం ప్రభావ ఈ ఆడ మీరే ఆధిపత్యం నడిపించి నీ నామానికి మేమే తెచ్చుకోమండి ఏసుక్రీస్తు పరిషు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగునుచున్నది నీ కొరకు నా ప్రాణము దప్పిగునుచున్నది నా ప్రాణమా సమస్తమా ప్రభుని స్థుతించుమా నాయసు చేసిన మేలను నీవు మరువకుమయేసు చేసిన మేలను నీవు నా ప్రాణమా నా సమస్తమా పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి క్రిస్తనే బండ పైన నన్ను నిలిపితివి పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి క్రిస్తనే బండపైన నన్ను నిలిపితి నాడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి నాడుగులు స్థిరపరచి బలమునిచ్చితి నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు నే వెంబడింతు ప్రభు నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్థుతించుమా నాయసు చేసిన మేలను నీవు మరువకుమయేసు చేసిన మేలను నీవు మరువకుమార్ నా ప్రాణమ నా సమస్తమా అంధకార పులోయలలు నేను నడచీని ఏ అపాయమురకుండ నన్ను నడిపితీవి అంధకార పులోయలలు నేను నడచితీని ఏ అపాయముర It's fromenaix Llamaic собelimay. కంటి పాపగ నీవు నన్ను కాచితివి కంటి పాపగ నీవు నన్ను కాచితివీ కన్న తండ్రి వి నిన్ను కొలచెదను ఇలా నిన్ను కొలచెదను నా ప్రాణమ నా సమస్తమా ప్రభుని స్థుతించుమా నా ఏసు చేసిన మేలను నీవు మరువ కుమార్ నాయసు చేసిన మేలను నీవు మరువ నా ప్రాణమా నా సమస్తమా నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు మఫలములు దండిగా నీకై ఫలింతును నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు ఆత్మఫలములు దండిగా నీకై ఫలియింతును నీవు చేసిన మేలను నేనెట్లో మరతు ప్రభు చేసిన మేలను నేనెట్లు మరతు ప్రభు నీ కొరకు నే సాక్షిగా ఇలలో జీవింతును నే ఇలలో జీవింతును నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా నా యేసు చేసిన మేలను నీవు మరు కుమార్ నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నా ప్రాణమా నా సమాస్తమా ప్రభుని స్థుతించుమా నా యేసు చేసిన మేలను నీవు నా నాయసు చేసిన మేలను నీవు మరువకుమార్ నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది నా ప్రాణమా నా సమస్తమా అలేలుయా మనం వాక్యంలోకి వెళ్దాము కాబట్టి ఈ వాక్య ప్రభు అయిన ఏసుక్రీస్తున్నామం పేరిట మీ అందరికీ నా శుభవందనములు పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా ఏ నీకే వందనాలు ప్రభ తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలమంతా ప్రవాహనాయన నీ కృపలు మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి దివారాత్రములు తండ్రిని కంటి పాప వలే కాచి కాపాడి దినంకుని యొక్క నూతనమైన కృప అనుగ్రహించి నేను నడిపించినందుకు నీకు వేలాది వంద కోట్లాది కృతజ్ఞత స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఎస్ఐ నీకే యువయుగములు కలుగునుగాక హలెలియా తండ్రి ఇదిగో ప్రభాని యొక్క వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా ప్రభా నీవే నీ స్వరంధర మాట్లాడమని నజరేడైన యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ ఆ మత్తాయసు వార్త పదకొండో అధ్యాయము ఇరవై వచనం ఇక్కడ ఏముందంటే ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులార నా యుద్ధకు రాండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును కాబట్టి చూడండి దేవుడు ఏం చెప్తుడు ప్రయాసపడి భారము మోసుకొని చున్న సమస్త జనులారా కాబట్టి ఆయన పిలుపు పిలుస్తుండు ఈ లోకానికి ఏమని అందరికీ ప్రయాసపడి మీరు ఏదైతే భారం మోసుకున్నా మనకు చెప్తుడు నా యుద్ధకు రాండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును కదా ఈరోజు నువ్వు ఏ బారం మోసుకొని ప్రయాస పడుతున్నావో నువ్వు యేసు ప్రభు దగ్గరకు వస్తే ఆ బారం నుంచి నీకేమొస్తుందంట విశ్రాంతి వస్తుందంట చూడండి మనము నేను ఈ భారాలు చెప్తున్నానంటే ఒక్క చూడండి మనకి దేవుడు ఎవరైనా ఒక బరువైన వస్తువు మోసి మోసి మోసి మోసినోళ్ళు చూడండి ఒక్కసారిగా ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను బాగా ఎండలో నడిచిండు అనుకో ఒక వ్యక్తి బాగా ఎక్కడా నిడలేదు చెట్టు లేదు ఏమీ లేదు బాగా ఎండలో నడిచిపోయిండు ఎండకి తట్టుకోలేక అతను పరిగె పోతున్నాడనుకో బాగా ఎండలు అలాంటి ఒక వ్యక్తికి ఒక మంచి చెట్టు నీడ దొరికితే ఏమొస్తుంది ఆ ఎండ బారి నుంచి సేపు విశ్రాంతి వస్తుందా రిలాక్స్ వస్తుందా కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఆ చెట్టు అన్నీడా యేసుప్రభే కాబట్టి ఈరోజు నువ్వు ఏ భారం మోసుకొని నువ్వు పోతున్నావో నువ్వు యేసుప్రభు దగ్గరకు వస్తే నీకు విశ్రాంతిస్తాడు అంటే ను అనారోగ్యంతో భారం మోసుకొని నువ్వు ఉంటే ఆయన దగ్గరకు వస్తే నీకు స్వస్థతనిస్తాడు అప్పులతో ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలతో ఏదైనా కానీ ఈరోజు నువ్వు భారం మోసుకుంటే ఎందుకంటే చూడండి మన దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు ఎంత జాలి గల దేవుడు కనికరం దేవుడు కాబట్టి మన కొరకు ఆయన లోకానికి దిగి వచ్చి మన కొరకు బాధలు పడి చూడండి మన పాపాలనే ఒక శిలువ మోసిండే ఆ శిలువ ఎందుకు మోసిండు మన పాపాల నిమిత్తమే ఆ శిలువ మోసినప్పుడు ఈ రోజు నీకు కలిగి ఉన్న భారాన్ని దేవుడు మోయడం నీ కొరకే ఈ లోకంలోకి వచ్చి బాధపడి శ్రమలు భరించి అన్ని ప్రయాసపడి ఆయన నీ కొరకు వస్తే ఈరోజు నీకున్న ఏ భారానైనా నువ్వు నా యేసుప్రభు దగ్గరకు వస్తే నీకు విశ్రాంతి వస్తుంది కాబట్టి కానీ మనుషులంతా ఏం చేస్తారు ఎవరెవరి దగ్గరకో ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడికో ప్రయాస పడిపోతున్నారు కానీ చూడండి ఏసుప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు కాబట్టి దేవుడు మనకేం చెప్తుండంటే ఈరోజు మనకి ఏ భారమైనా గాని చూడండి సేవలో భారమైనా కుటుంబ భారమైన ఉద్యోగ భారమైనా అనారోగ్యమైన ఆర్థిక ఇబ్బందులైనా ఏదైనా కానీ నీ భార్య బారకపోతే కూడా నీకు భారమే నీ బిడ్డలు మారకపోయినా నీకు భారమే నీకు ఉద్యోగమే ఒక చూడండి ఏ భారమైనా యేసు ప్రభు దగ్గరకు వస్తే నీకు విశ్రాంతి వస్తుంది కదా ఆయన దగ్గరకు వస్తే చూడండి ను యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ను బారం మోసుకున్నావు భారం మోసుకున్న ఆయన నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకు విశ్రాంతి వస్తుందంటే ఆ భారం ఇప్పుడు ఎవరు మోస్తున్నట్టు కదా యేసు ప్రభుయే మోస్తుండే మన తండ్రే మనకి మోస్తుండు కాబట్టి ఆయన నిన్ను పిలుస్తుండు నిన్ననే కాదు మనల్లనే కాదు ఈ లోకానికి ఆయన పిలుస్తుండు నా దగ్గరికి రాండి నా దగ్గరికి వస్తేనే మీ పాపాలకు పరిశుద్ధత నా దగ్గరకు వస్తేనే మీకు నిత్య జీవము నా దగ్గరకు వస్తేనే మీకు ఆరోగ్యము నా దగ్గరకు వస్తేనే మీకు అభివృద్ధి నా దగ్గరకు వస్తేనే మీకు ఆ ఏదైనా నా దగ్గరకు వస్తేనే మీరు పొందగలరు ఫలించగలరు ఈ లోకంలో ముందుకు పోగలరు నా యొద్కు రాకపోతే మీ జీవితం ఏది ఉండదు ఎందుకంటే కానీ మనుషులంతా ఈరోజు ఎక్కడికి పోతున్నారంటే చూడండి కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదో అధ్యాయము ఇక్కడ ఏముందంటే కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదో అధ్యాయం ఆరో ఏముందంటే యహోవా నా పక్షమున ఉన్నాడు నేను భయపడును కదా నరులు నాకేమి చేయగలరు కదా దేవుడే నీ పక్ష అనుంటే దేవుడే నువ్వు కలిగి ఉన్న మోస్తుంటే నువ్వు ఎందుకు ఇంకా మనకి మనుషులు కాబట్టి చూడండి ఈ లోకమంతా మనుషుల మీద ఆధారపడతుంది చూడండి దేని మీద ఆధారపడతారు మనుషుల మీద ఆధారపడతారు లేదంటే వాళ్ళకున్న ఆస్తుల మీద ఆధారపడతారు ఏదో ఈ లోకంలో వాళ్ళు పొందుకున్న దాన్ని చూసుకొని ఆధారపడుతున్నారు కానీ చూడండి మనము ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడితే మనకు విశ్రాంతి కాబట్టే ఈ దినము అనేకులు నశించిపోతున్నారంటే యేసుప్రభు వాళ్ళ జీవితంలో లేడు ఎవరి జీవితాల్లో యేసుప్రభు సమృద్ధిగా ఉంటే వాళ్ళే చూడండి సంతోషించగలరు ఆనందించగలరు కానీ ఏసు ప్రభు లేకపోతే నీ జీవితము ఎప్పుడు చీకటికరంగానే ఉంటది కదా చీకటిలో ఏం ఆనందం ఉంటది ఏం సంతోషం ఉంటది వెలుగు ఉంటేనే ఆనందము సంతోషం కదా మన ప్రభువే వెలుగు కాబట్టి ఏసు ప్రభు లేకపోతే జీవితాలన్నీ చీకటిమయమే కాబట్టి భారం మోసుకొని అలసిపోయి కృంగిపోయి కదా ఈరోజు అనారోగ్యంతో కృంగిపోవచ్చు ఏదైనా కృంగిపోయినారు కానీ కృంగిపోయిన వారిని లేపే దేవురు మన ప్రభువే కాబట్టి మనము దేవుడు మన పక్షమునుండగా చూడండి గావీదు చెప్తుడు నేను భయపడను నరులు నాకేమీ చేయగలరు ఏడవ వచనంలో ఏముందంటే నూట పద్దెనిమిదో అధ్యాయము కీర్తనలు ఏడవదు ఎహోవ నా పక్షమున వహించి నాకు సహకారి ఉన్నాడు నా శత్రుల విషయమై నా కోరిక నెరవేరిట చూచేదను కాబట్టి చూడండి భారంతో నువ్వు అలిసిపోతున్నావు కదా నా దగ్గరకు వస్తే నీకు విశ్రాంతి అంటే ఇప్పుడు నీ భారాన్ని మోసి నీకు సహాయపడుతుంది ఎవరు యేసుప్రభువే అందుకే జనులు నరులను మనుషులను లోకంలో ఉన్న వాటిని చూసుకొని ఆశ్రయించుకుంటున్నారు కానీ అసలైన చూడండి విశ్రాంతి మన యేసుప్రభులనే ఉంది నీ పాపాలకు పరిశుద్ధం అవ్వడం ఏసుప్రభు దగ్గరనే ఉంది నువ్వు నరకంలోకి కొనిపోబడకుండా ను పరలోకంలో ఆయనతో ఉండాలన్నా నీకు నిత్య జీవం కావాలన్నా ఆయన దగ్గరే ఉంది నీకున్న అనారోగ్యం నుంచి నీకు స్వస్థత కావాలన్నా ఆయన దగ్గరే ఉంది కదా ఆయన దగ్గర తప్ప ఇంకా నీకు ఎవరి దగ్గర ఏమీ దొరకదు కదా ఆయన ఆయన నీకు దొరికితే నీవు సమృద్ధిగా ఉన్నట్టు కదా కాబట్టి మనము ఆయన దగ్గరికి రావాలా లోకమంతా ఆయన దగ్గరికి వస్తేనే విశ్రాంతి కాబట్టి ఎనిమిదో వచనంలో ఏం జరుగుతుందంటే మనుషులను నమ్ముకునుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముట కంటే యహోవాను మేలు కాబట్టి రాజులంటే ఎవరు ఈ లోకంలో అధికారం వాళ్ళను నమ్ముకున్న వ్యర్థమే కదా ఒకసారి డాక్టర్ల దగ్గరికి వెళ్తాము ఆయన కూడా చేతులు కదా ఒక్కోసారి మనం అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తారు చూడండి నిన్ను అందరూ చేయి విడిచినా ఏసు మాత్రం నిన్ను చేయి విడవడు నువ్వు ఆయన యుద్ధకి వచ్చితే నిన్ను ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు నీ బిడ్డలైనా నిన్ను చేయి విడిచిపెట్టొచ్చేమో నీ భార్య నిన్ను చేయి విడిచేస్తుందేమో నీ తల్లిదండ్రులైనా విడిచిపెడతారేమో ఈరోజు నీకున్న ఆస్తులైనా అయన్ని నిన్ను ఒకసారి విడిచిపెట్టిపోతే నిన్ను దిగంబరిలాగా చేస్తాయా లేదా కదా ఏ అయినా నిన్ను చెయి విడిచి ఏదైనా ఈ లోకంలో నువ్వు కలిగి ఉన్నవన్నీ చెయ్యి విడిస్తేమో కానీ చూడండి మన ప్రభు మాత్రం మనల్ని చెయ్యి విడవడు ఎందుకంటే ఆయన చెయ్యి పట్టుకుంటే చెయ్యి విడిచే దేవుడు కాదు కానీ ఆ చెయ్యి నువ్వేం చేస్తున్నావు ఆయన చేతుల నుంచి విడిపించుకొని నువ్వు పక్కకి వెళ్ళిపోయినావు కాబట్టి ఈ రోజు నీ మనసుకి ఏం లేదు విశ్రాంతి లేదు కాబట్టి ఎందుకు దేవుడు చెప్తున్నా అంటే ఈ లోకంలో చూడండి మనుషులను గాని రాజులను గాని ఎవరిని మనము ఆశ్రయించొద్దు దేవుడు మన పక్షం ఉంటే మనకు సహకారి ఆయననే నువ్వు ఏ స్థితిలో ఎక్కటి పరిస్థితిలో ఉన్నా కానీ నీకు సహాయం చేసేది ఆయననే అంత నమ్మకం నువ్వు ఆయన మీద పెట్టాలా అంత విశ్వాసము ఆయన మీద పెట్టాలా అప్పుడే నీ జీవితంలో నువ్వు ఏదైతే భారము మోసుకొని పోతున్నావో ఈరోజు నువ్వు ఏ విషయంలో నువ్వు కృంగిపోయినావో ఏ విషయంలో ను ఇబ్బందులు పడుతున్నావో ఆ ప్రతి విషయంలో నుంచి నీ చెయ్యి పట్టుకొని నడిపించేది ఆయననే నువ్వు ఈరోజు చూడండి ఒక ఊబిలాగా నువ్వు పడిపోయి ఉంటే ఆ ఊబిలో కూరుకుపోతుంటే ఆయన చెయ్యి లెట్టి నిన్ను ఆ ఊబిలో నుంచి బయటకు కాబట్టి మనము దేవుని నమ్ముకుంటేనే మంచిది కానీ ఈ లోకం చూడండి వేటి మీద వ్యక్తుల మీద ఆధారపడతారు చూడండి గ్రుడ్డిగా పాస్టర్ల మీద నమ్ముతున్నారు చూడండి ఆయన ఏం చెప్పిండు మీలో రోగి అయితే ప్రార్థన చేయమండగాని ఆ ప్రార్థన చేసిన వాళ్ళు స్వస్థపరుస్తారు దేవుడు నేను స్వస్థపరిచేది స్వస్థత నా దగ్గర ఉంది కానీ ఎక్కడెక్కడికో ఎక్కడికెక్కడికో ఎక్కడెక్కడికో ప్రయాసపడి ఎక్కడెక్కడో తిరుగుతున్నారు గాని దేవుడు నా యొద్దకు రమ్మని చెప్తుడు వీళ్ళు ఎక్కడెక్కడికో పోతున్నారు ఆయన లేని చోట ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో తిరుగుతున్నారు ఎవరెవరిని అడుగుతారు ఎవరెవరికో ఏదేదో చేసి కానీ మనము మాత్రము యేసు ప్రభుని ఆశ్రయిస్తే మనకి సహాయం చేసేది ఆయననే మనం ఏ స్థితిలో ఉన్నా మన జీవితాలను సరిచేయగలిగేది ఆయననే నడిపించగలిగేదా ఆయననే ఒకవేళ నువ్వు శ్రమంలో వెళితే ఆ శ్రమంలో నీకు తోడుగా ఉండి నీ చేయి పట్టి నడిపించేది కూడా ఆయననే ఏ విషయంలో అయినా అందుకే ఇంత ప్రేమ దేవుడు చూడండి ఇలాంటి దేవుడు మనకు సమృద్ధిగా ఉంటే ఇంకా మనకు ఎందుకు చింత కానీ ఈరోజు ఆ దేవుణ్ణి సమృద్ధిగా పొందుకోలేకపోతున్నారు కాబట్టే మనుషుల్లో ఆనందం లేదు సంతోషం లేదు సమాధానం లేదు చూడండి అభివృద్ధి లేదు ఎందుకంటే నాలో అంటుగట్టబడపోతే ఎట్లా ఫలిస్తారు చెప్పండి మనము ఆయనలో అంటు కట్టబడకపోతే ఫలింపు ఎక్కడ వస్తుంది ఆయన నుంచి దూరం అయ్యావు కాబట్టే ఈరోజు నీ జీవితం ఏమైపోయింది ఎండిపోయింది కదా మూడు జీవితం అంటే ఏంది ఎండిపోయినట్టే కదా కాబట్టే ఫలింపు లేదు అందుకే ఆయనలో మనం అంటు చూడండి మనం సమృద్ధిగా ఫలించగలం కాబట్టి ఆయన ఏం చెబుతుండంటే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో ఏం చెబుతుందంటే ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు నీ శత్రువును కూడా మిత్రులాగా మార్చగలడా లేదా పౌలుని పౌలుగా మార్చిండా లేదా ఆ పౌలు ఏం చేసిండు ఆయన బిడ్డలను ఎంతగానో హింసించి ఆడవాళ్ళనే లేదు పురుషులనే లేదు వాలని భయంకరంగా బెదిరించి హత్య చేసి చెరసల్లో వేయించి అధికారం గల్లవాడు కాబట్టి ఆ అధికార అహంకారంతో ఆయన ఎట్లా చేసిండి ఆయన బిడ్డలని అలాంటి సౌలును దేవుడు మార్చలేదా కదా కాబట్టి చెప్తుంది ఏంటంటే ఈరోజు మనకి విరోధి ఎవరు ఎవరైనా కానీ నీకు మిత్రుడుగా మారాల్సిందే ఎవరి పక్షాన్ని ఉంటే దేవుడు పక్షాన్ని ఉంటే ఎందుకంటే నీ పక్షాన యుద్ధం చేసేది ఆయన నీ పక్షాన పోరాడేది ఆయన కాబట్టే కదా ఆయన బిడ్డల పక్షాన ఆయన ఉన్నాడు కాబట్టే ఆ సవులకు ఉన్న గ్రుడ్డితనాన్ని తొలగించి తనని మార్చిండా లేదా తనలో ఉన్న కాఠిన్యాన్ని తొలగించిండా లేదా తనలో ఉన్న భయంకరమైన పాపాన్ని భయంకరమైన చీకటి శక్తులను ఎప్పుడైతే యేసు యొక్క వెలుగు ఆ పౌలు మీద పడిందో అప్పుడు ఆయనకి ఏమొచ్చింది నేల మీద పడిపోయి కన్నులు పోయి తర్వాత ఎప్పుడైతే ఆ అననీయ అనే ఒక శిష్యుడు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఏమొచ్చింది పౌలకి తిరిగి కన్ను చూపు లేదా చూడు మూడు రోజులు అన్నపానాలే పుచ్చుకోలేకపోయాండు పౌలు ఎందుకు పుచ్చుకోలేదంటే ఆయన హృదయం ఎంతో పశ్చాత్తాపం కలిగిపోయింది మారు మనసు వచ్చింది ఆయనకి ఇంత చూడండి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనం ఎవరైతే ప్రేమిస్తామో ఈ పౌలుని దేవుడు మార్చేడు కాబట్టి చెప్తుంది ఏంటంటే ఈరోజు నీకు విరోధంగా ఎవరు తయారైనా వాళ్ళందరినీ దేవుడు అణచివేస్తాడు కదా మనము సేవలోకి వెళ్తే అడ్డంకులాగా వచ్చే వాళ్ళని అణచివేస్తాడు అది కూడా ఒక భారమే మనకి కదా మనం వెళ్తుంటే ఆటంకాలు వస్తాయి అడ్డంకులు వస్తుంటారు కానీ ఆయన ఏమంటాడు నీకు విశ్రాంతిని ఇప్పుడు అది కూడా నీకు ఒక భారమే కదా నువ్వు వెళ్ళలేకపోవడం ఒక భారంలాగా వాళ్ళు తయారైనరు కాబట్టి ఈ ప్రభు సహాయం తీసుకుంటే ఏమవుతుంది నీకు విశ్రాంతి అంటే ఇప్పుడు ఆ భారాన్ని ఎవరు మోస్తున్నారు కాబట్టి ఆ బుద్ధి లేని వాళ్ళగా ఎవరైతే తయారైనరో వాళ్ళని బుద్ధిమంతులుగా దేవుడే మార్చగలడు కాబట్టి అన్ని విషయాల్లో మనము ఏసు సహాయం తీసుకుంటేనే ఈ లోకంలో ఆయన చిత్తం మనం నెరవేర్చగలం కాబట్టి దేవుడు మనకు మాట చెప్తుందంటే ఈ లోకంలో ఎవరిని నమ్ముకున్నట ఈ జీవం దేవుణ్ణి నమ్ముకుంటే ఆ జీవం నీలో సమృద్ధిగా ఉంటే నువ్వు ఫలిస్తవు ఈ జీవం లేకపోతే నీళ్ళు లేకపోతే మొక్క ఎట్లా ఫలిస్తుంది ఎండిపోతుందా లేదా నీళ్ళు దేనికి సాదృశ్యం నిత్య జీవానికి సాదృశ్యం కాబట్టి ఈరోజు ఎండిపోతున్నారంటే ఈ నిత్య లేదు కదా ఈ నిత్య ఎలా వస్తుంది యశు ప్రభు వాక్యం ఉంటేనే వస్తుంది కాబట్టి ఆ వాక్యం సత్యం లేకపోతే ఎండిపోతాయి జీవితాలు కాబట్టి చూడండి ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే మనకున్న ఏ పరిస్థితిలోనైనా కానీ అదొక ఊబి ఆ ఊబిలో మనల్ని దుష్టుడు పడేస్తే ఆ ఊబిలో నుంచి చేయి పట్టి లేపగలిగేది ఒక్క మన ప్రభువే ఎవరు నిన్ను ఆ ఊబిలో నుంచి లేపలేరు ఎవరు వచ్చి నీకు సహాయం చెయ్యరు ఈ లోకం ఎవరిని నమ్ముకున్నా అది వ్యర్థమే ఎవరి ప్రేమలో కూడా చూడండి ఏసు ప్రభు మనకు చూపించే మన తండ్రి చూపించే ప్రేమ ఉండదు ఎందుకు చెప్తున్నానంటే ఈ లోకంలో ఉండే ప్రేమ అంత స్వార్థమైన ప్రేమ కపటమైన ప్రేమ కానీ మన ప్రభులో ఉండే ప్రేమే అది ఏం చేస్తుంది శాశ్వత కాలం ఉంటుంది తల్లి మరిచినా తండ్రి మరిచినా ఎవరు మరిచినా నేను నిన్ను మరవనన్నాడంటే చూడండి తల్లిదండ్రులు బిడ్డల్ని ఎంతగా ప్రేమిస్తారు చూడండి అట్లాంటి వల్లే మర్చిపోయినా కానీ నేను మనవనంటే ఆయన ప్రేమ సదాకాలం ఉందా లేదా కాబట్టి మనుషులు ఆ ప్రేమ పొందుకోకుండా ఈ లోకంలో ఉన్న ప్రేమల కోసం ప్రయాసపడుతున్నారు కాబట్టే ఆ ప్రేమ స్వార్థం ఉంది కాబట్టే ఈరోజు దుఃఖపడుతున్నారు కృంగిపోతున్నారు పడిపోతున్నారు కాబట్టి చూడండి ఆయన ఏం చెబుతుండే మన కీర్తనల గ్రంథము యాభయో అధ్యాయము పదిహేనో వచనంలో ఆపత్కాలమున నువ్వు నన్ను గురిచి మొర్రపెట్టుము నేను నిన్ను విడిపించదను ఎప్పుడైతే చూడండి ఆ పౌలు ఆ శిష్యులను భయంకరంగా బెదిరిస్తూ చంపుతూ భయంకరంగా హింసిస్తూ ఈడ్చుకోబోతూ అధికారంతో ఆయన ఆ రీతిగా చేస్తే అది వాళ్ళకి శ్రమకాలమా కాదా అది వాళ్ళకి ఆపత్కాలమా కాదా వాళ్ళు మొరపెట్టి ప్రార్థన చేయలేదా దేవుడికి వాళ్ళ మరవిని దేవుడు ఆయనని మార్చలేదా కాబట్టి ఆయనని ఆయన అడ్డంకి వాళ్ళకి తొలగించిండా లేదా ఈరోజు మనకున్న ఏదైనా కానీ అది ఏదైనా ఈ లోకంలో అది ఏదైనా కావచ్చు నీ సేవ కావచ్చు కుటుంబం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఏదైనా కానీ నువ్వు ఈరోజు ఆపత్కాలంలో ఉంటే ఆయనకి మొర్ర పెడితే ఆయన విడిపిస్తాడంటే ఆయన యొద్కు వస్తేనే మనకి విడుదల మన పాపాలకి విడుదల వస్తుంది మనలో ఉన్న చీకటి దయ్యాల నుంచి విడుదల వస్తుంది మనకున్న అనారోగ్యం నుంచి విడుదల వస్తుంది ఏ బంధకాలనైనా విడిపించగలిగేది ఒక్క మన ప్రభువే కాబట్టి మనం ఆయన గురించి మొరపెట్టాలా మనం ఇంకో వచనం చూస్తే పిలిపిలుగు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిది వచ్చిన ఏముందంటే కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలు మీ ప్రతి అవసరమును తీర్చును కదా కాబట్టి ఆయన మన ప్రతి అవసరం తీరుస్తానంటున్నప్పుడు మనకెందుకు చింత చెప్పండి నువ్వు ఆయన ఏం చెప్పిండు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులార నా యుద్ధకి రాండి నేను విశ్రాంతిని ఇస్తానంటే కాబట్టి ఆయన మనకి చెప్తున్న మాట మీ ప్రతి అవసరాలు తీరుస్తానంటుండు దేవుడు ఒక తల్లిగా తండ్రిగా మనం ఈ లోకంలో ఉంటే మన బిడ్డలకి ఏ అవసరాలు కావాలా వాళ్ళకి పిల్లలకి స్కూల్ అన్నీ ఈ లోకంలో తల్లిగా తండ్రిగా నువ్వే అంత ఉన్నతంగా నీ బిడ్డల పాట్ల ఆలోచిస్తే మీ అందరికీ తండ్రి ఆయన కదా మన ప్రభు కదా కాబట్టి ఆయన మన గురించి ఎంత ఆలోచిస్తాడు కాబట్టి మన ప్రతి అవసరాలు తీర్చే దేవుడున్నప్పుడు మనం ఆయన యుద్ధకి నిజంగా అంత నమ్మకం కనపరిచి అంత విశ్వాసం కనపరిచి ఈ లోకంలో ఎవరిని ఆశ్రయించకుండా నిజంగా మనకున్న శ్రమంలో గాని ఏ ఏ పరిస్థితిలో మనం ఉన్నా నిజంగా ఆయన మీద నమ్మకం గనపరిచి విశ్వాసం పెట్టి నిజంగా ఆయనకి మొరపెడుతున్నామా కాబట్టి మనకి ఉన్నది పోవట్లేదంటే చూడండి మనం ఇంకా ఎక్కడో అవిశ్వాసమే ఉంది మనలో దేవుని పట్ల అవిధేయత ఉంది ఆయన ఒకటే చెప్పిండు నువ్వు మనుషులను ఆశ్రయించొద్దు ఈ లోకంలో ఎవరిని ఆశ్రయించొద్దు నన్ను ఆశ్రయించమన్నాడు దేవుడు కానీ మనుషులు ఏం చేస్తారో తెలుసా అన్ని రకాల ప్రయత్నాలన్నీ చేసి చివరికి వచ్చి దేవుడి దగ్గరికి వస్తారు అంటే ఈ మధ్యలో ఎన్ని బాధలు కృంగిపోవడం శ్రమలు పడ్డం కాబట్టి మనమైతే దేవుడి మీద ఆధారపడితే అది ఏదైనా కానీ ఒక్కోసారి సేవకు వెళ్ళేటప్పుడు ఆటంకాలు వస్తుంది అది కూడా మనకు అవసరం ఎట్లాగైనా అక్కడ సేవకి వెళ్ళాలా అది ఒక ఆటంకము పెట్టినప్పుడు నువ్వు ఎప్పుడైతే నాకు మొర్ర పెడితే ఆ భారం నా మీద పెడితే దేవుడు ఏం చెప్తుడు నేను తీరుస్తానన్నప్పుడు అంటే నీకున్న అడ్డంకులన్నీ ఎవరు తీరుస్తారు దేవుడే తీరుస్తాడు నీ పక్షాన ఉండింది ఎవరు దేవుడే ఉన్నాడు అప్పుడు మనకి విరోధులు ఎవరు అందుకే మనం దేవుని సహాయం తీసుకుంటేనే ఈ లోకంలో ఏదైనా ఆయన చిత్తము కానీ ఆయన మహిమను కానీ ఏదైనా ఈ లోకంలో మన ఆలోచనలు మన తలంపులు మనం ఏది పెట్టుకోబోయినా అది ఫలించదు ఎందుకంటే ఫలించాలంటే ఆయన జీవం ఉండాల మొక్క బ్రతకాలంటే నీళ్లు పోయాల నీళ్ళు పోయకపోతే ఎంత మంచి నెలలో నువ్వు అది బ్రతకదు కదా కాబట్టి మన ప్రభువే కాబట్టి మనము కూడా బ్రతకాలన్నా ఫలించాలన్నా ఏ విషయాల్లో ముందుకు పోవాలన్నా మన దేవుణ్ణి ఆశ్రయించాల కాబట్టి చూడండి ఈరోజు మనుషులంతా భారాలు మోసుకొని ప్రయాసపడి పరిగెత్తుతున్నారు పరిగెత్తున్నారు కానీ కానీ మన కొరకు ఈ లోకంలో వచ్చి ఆల్రెడీ మన పాపాలనే శిలువనే ఆయన మోసేడు ఈ రోజు నీకున్న భారాన్ని దేవుడు మోయడా నీకున్న అనారోగ్యాన్ని నుంచి స్వస్థత నివ్వడా కానీ నీలో నిజంగా అంత విశ్వాసం ఉందా కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్తున్నంటే ఈరోజు మనుషులంతా హాస్పిటల్స్ ని ఎక్కడెక్కడో వాటిని ఆశ్రయించి అన్ని ప్రయత్నాలు చేయంగా అప్పుడు దేవుడి దగ్గరకు వస్తున్నారు కానీ ఆయన పొందిన గాయాల్లోనే స్వస్థత ఉంది ఆయన దగ్గరనే స్వస్థత ఉంది కాబట్టి చూడండి ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు కొన్ని జీవితాలు ఏమైపోయినాయి అనేది నేను ఇప్పుడు చెప్తాను చూడండి ఆయన కొండ మీద మత్తాయి స్వార్త ఎనిమిదవ అధ్యాయం ఒకట వచ్చడంలో ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించను చూడండి బహుజన సమూహములు ఆయనను ఎందుకు వెంబడిస్తున్నారంటే ఇప్పుడు అక్కడ చాలా మంది ఎందుకు వస్తారు ఇప్పుడు ఒక ఊరిలో ఏదైనా ఆశ్చర్యకరమైంది జరిగిందనుకో అది చూడడానికి చుట్టుపక్కల ఊర్లలో అందరూ గుంపుగా వస్తారా లేదా కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది ఆశ్చర్యకరాలు జరుగుతుందంటే అక్కడ రోగులు స్వస్థపడుతున్నారు దయ్యాలు పట్టిన వాళ్ళు ఎల్ల పడుతున్నారు అనేక అద్భుతాలు జరుగుతుంటే చూడండి ఒక్క మనిషికి తెలిస్తే ఊరు ఊరు టామ్ డామ్ లాగా అట్లా ఊరు ఊరు పోయింది కాబట్టి వాళ్ళందరూ యేసు ప్రభు దగ్గరకు ఎక్కడెక్కడ ఉన్న మనుషులంతా అక్కడికి వచ్చిండ్రు అందులో రోగులు ఉన్నారు దయ్యాలు పట్టిన ఉన్నారు ఆయన ఎవరైనా కానీ వాళ్ళు ఏ నిమిత్తమైనా ఆయన దగ్గరికి అక్కడ వచ్చి చూడండి ఆయనని వెంబడిస్తుంటే అక్కడ ఒక విచారణ ఏం జరిగింది ఇదిగో కుష్టి రోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువ నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఎందుకు చెప్తున్నానంటే ప్రయాసపడి సమస్త భారము మోసుకున్న జనులారా నా యొద్ధకు రాండి మీకు విశ్రాంతి కలుగు చేస్తానని దేవుడు చెప్పినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఆయన దగ్గర వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏమైందో చెప్తున్నా కాబట్టి ఒక కుష్టి ఆయన దగ్గరికి వచ్చిండు కాబట్టి ఈ కుష్టి రోజు ఆయన దగ్గరికి వచ్చిండంటే ఈ కుష్టి రోగికి అర్థమైపోయింది ఈయన దగ్గరికి నాకు స్వస్థత వస్తుందని కాబట్టి ఈయన దేవుడి దగ్గరికి వచ్చి ఆయనకి మొక్కి ఏమడుతున్నాడు ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనను కదా కాబట్టి దేవుడు ఏమన్నాడు నా దగ్గరికి వస్తే మీకు విశ్రాంతి అన్నాడు ఆయన ప్రయాసం పెడుతుంది ఏంది ఆయన దగ్గరికి రావాలని కాబట్టి ఆయన ఒకటే చెప్పాడు నా దగ్గరికి వచ్చిన ఎవరిని నేను త్రోసివేయను కదా ఎవరు ఎన్ని పాపాలు చేసినా వాళ్ళలో మారు మనసు కలిగి పశ్చాత్తాపడి ఆయన ఎందు ప్రాధేయపడితే మన ప్రభు ప్రేమ దేవుడు క్షమించే దేవుడు కనికరిచ్చే దేవుడు కృప చూపించే దేవుడు కాబట్టి ఆయన ఎవరిని త్రోసివేరు నిజంగా నీలో మారు మనసు పశ్చాత్తాపం కలిగి వస్తే నిజంగా నీ హృదయం మారి ఈయననే నిజమైన దేవుడు ఈయననే నాకు నాకున్న భారాన్ని నుంచి కానీ నాకున్న రోగాన్ని నుంచి కానీ ఏ సమస్య నుంచి అయినా నన్ను విడిపించగలడు అని నిజంగా నువ్వు నమ్మకం కనపరిచి విశ్వాసం కనపరిచి ఆయన ఆయన దగ్గరకు వస్తే నీ ఖచ్చితంగా విశ్రాంతి వస్తుంది కాబట్టి ఈ కుష్టిరోగి కూడా వచ్చి ఆయనను అడుగుతుంటే మన ప్రభు చూడండి మన తండ్రి అందుకు చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే ఆయన దగ్గరకు రావాలని ఆయన ఇష్టపడుతుంటే ఆయన దగ్గరికి వస్తే ఆయనకి ఎందుకు ఇష్టం ఉండదు ఎందుకు మన ప్రభు ఆయన రాకడ కూడా ఆలస్యంగా అవుతుందంటే అనేకులు మారు మనసు పొందడం అంటే ఏంది అనేకులు పాపాల నుంచి బయటకు రావాలనే కదా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్థ ప్రకటించాలనే కదా కాబట్టి ఆయన ప్రాయాసమేంది ఆయన దగ్గరికి రావాలని కాబట్టి ఈయన వచ్చి ఆయనను అడుగుతున్నాడు నీకు నన్ను శుద్ధినిగా చేయమని దేవుణ్ణి ఆయన మన ప్రభు ఆయన చెయ్యి పట్టుకున్నాడు ఆయన చెయ్యి పట్టి చెయ్యి జాపి వాణ్ణి ముట్టిండు అంత ముందు ఎవ్వరు ముట్టరు చూడండి ఎందుకు చెప్తున్నా యేసు ప్రభు ప్రేమ శాశ్వతం అంటే చూడండి ఆ రోగాన్ని చూసి ఎవరు ఆయన దగ్గరికి పోలేదు ఎవరు ఆయన చేయి పట్టుకోలేదు అందుకే మన ప్రభు చెయ్యి పట్టుకుంటే చెయ్యి విడిచే దేవుడు కాదు అందరూ విడిచిపెడతారేమో కొన్ని దినాల తర్వాత భార్యలు విడిచిపెట్టొచ్చు బిడ్డలు వాళ్ళకి ఏ చిన్న లోటు తగిలిన ఏదైనా కానీ ఎందుకంటే ఎవరి ప్రేమలో చూడండి ఉండదు ఒక్క మన ప్రభు ప్రేమే అది శాశ్వత కాలంగా ఉంటుంది కాబట్టి ఈయన చెయ్యి ముట్టినప్పుడు దేవుడు నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను కదా ఆయన దగ్గరకు వచ్చి ఈయన లేదో యశు ఆయన దగ్గరకు రావాలనే ఆయన ప్రయాసం కదా కాబట్టి వచ్చి ఎప్పుడైతే ఆయన పట్ల నమ్మకం కనపరిచి ఆయన పట్ల విశ్వాసమా కాదా దగ్గరకు వస్తే స్వస్థత అంటే ఆయన ఎంత ప్రయాసంతో ఆయన దగ్గరకు వచ్చిండు ఆ జను చూడండి వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఎప్పుడైతే దేవుడు ఆయన హృదయాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన నమ్మకాన్ని ఆయన విశ్వాసాన్ని చూసి ముట్టి ఆ తక్షణం ఎప్పుడైతే ఆయన నోటిలో నుంచి మాట వచ్చిన ఆ క్షణమే ఆ కుష్ఠురోగము పోయింది ఆయనకి స్వస్థత వచ్చింది తర్వాత చూడండి ఎనిమిదో అధ్యాయము అత్తవార్త ఐదో అధ్యాయం ఐదో వచనంలో ఆయన కపర్ణ ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చను చూడండి ఇక్కడ ఒక శతాధిపతి ఇది మన మీ అందరికీ తెలిసిందే ఇక్కడ ఒక ఆయన ఏం చెప్పిండు నోటితో అడిగండు వేస్తు ఏమని నువ్వు నోటుతో నన్ను శుద్ధుడు చెయ్యి ప్రభు అని అడిగండు ఆయన నోటితో ప్రకారంగా చెప్పిన ఆయన తక్షణమే స్వస్థత పొందిండు ఈయన విశ్వాసం ఎట్లా ఉంది చూద్దాం ఈయన చూడండి శతాధిపతి ఆయన ఎద్దకు వచ్చి ప్రభువ నా దాసుడు పక్షవాయుతో మిగులా బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొని ఈయన వచ్చింది ఈ శతాధిపతి అంటే అధికారం గలవాడు కాబట్టి తన పని చేసే ఒక దాసుడు గురించి ఈయన ప్రయాసం ఎట్లాగైనా కాబట్టి ఈయన కూడా నమ్మిండా లేదా ఆయన దగ్గరకు వస్తే స్వస్థత వస్తుంది ఆయన దగ్గరకు పోతేనే ఈ నా దాసుడు పక్షవాయువు గలతో ఉన్న దాసుడు స్వస్థపడగలుగుతాడని కాబట్టి ఈయన ఏం చేసిడు ఆయన దగ్గరకు వచ్చి ఆ శతాధిపతి ప్రభువ నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు ఏడవ వచ్చినము ఏసు నేను వచ్చి వాణ్ణి స్వస్థపరచదనని అతనితో చెప్పగా కదా వచ్చి పక్షవాయుతో నా దాసుడు ఎట్లా బాధపడుతుండు ఆయనని స్వస్థపరచమంటే ఆయన యుద్ధకు వచ్చిన వాళ్ళని ఎవ్వరు దేవుడు త్రోసివేయరు కాబట్టి వాళ్ళ ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏమొస్తుంది విశ్రాంతి కాబట్టి ఈయన ఏం చేసిండు నేను వస్తానని చెప్పినప్పుడు దేవుడు ఈ శతాధిపతి ప్రభు ఏమంటాడు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలభిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను చూడండి ఈయన ఏమంటాడు ఈ కుష్టి రోగి ఆయన దగ్గరికి వచ్చి శుద్ధి అయితే ఈయన నువ్వు అక్కడికి రావాల్సిన అవసరమే లేదు ప్రభావ ఉన్న స్థానంలో నీ నోటి మాట యొక్క మాట చాలు ఎక్కడైతే పక్షవాయుతో నా దాసుడు ఆ అనారోగ్యంతో బాధపడుతున్నాడో ఇప్పుడే తక్షణమే స్వస్థత పొందుతాడు అని అంత విశ్వాసము ఈ శతాధిపతి ఆయన కనబరుస్తున్నాడు కాబట్టి ఇది మత్తవార్త ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో నేను కూడా అధికారంలో లోబడని వాడను లోబడిన వాడను నా చేతి సైనికులు ఉన్నారు కాబట్టి ఈ శతాధిపతికి అర్థమైంది ఏమని యేసు ప్రభువే అన్నిటి మీద అధికారం దేవుడు కాబట్టి ఈరోజు దేవుని బిడ్డల్లోనే ఆ నమ్మకము ఆ విశ్వాసం లేదు చూడండి ఒక అన్యడు ఒక శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఒక మాటతోనే నా దాసుడు స్వస్థపరుస్తాడని ఎంత నమ్మకము విశ్వాసము గనపరుస్తున్నాడు కాబట్టి ఎందుకు దేవుడు ఈ మాట చెప్తుండే నిజంగా మనలో అంత నమ్మకము అంత విశ్వాసం ఉందా నిజంగా ఈరోజు మనం ఏ భారం మోసుకున్నామో నిజంగా దేవుని దగ్గరకు వస్తే మనకి విశ్రాంతి కానీ ఈరోజు మనుషులందరూ ఏం చేస్తున్నారు రాజులను లోకంలో మనుషులను వాళ్ళ మీద ఆశ్రయిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏది ప్రభువు నుంచి పొందుకోలేకపోతున్నారు కాబట్టి ఆ భారాన్ని ఇంకా మోసుకొని మోసుకొని మోసుకొని వాళ్ళ జీవితాలన్నీ నలిగిపోతూ దుఃఖపడుతూ కృంగిపోతూ అభివృద్ధి లేదు ఫలింపు లేదు ఎందుకంటే ఆయనలో అంటు నీకు ఫలింపు నువ్వు అభివృద్ధి పొందాలన్నా నువ్వు ఆశీర్వదించబడాలన్నా నువ్వు ఆనందంగా ఉండాలన్నా సంతోషంగా ఉండాలన్నా సమాధానంగా ఉండాలన్నా ఎదుటి వారి పట్ల ప్రేమగా ఉండాలన్నా ఎదుటి వారితో నువ్వు తగ్గించుకోవాలన్నా నీకు ఏది కావాలన్నా కానీ మన ప్రభువులోనే ఉంటాయి ఆయన దగ్గరికి వస్తేనే నువ్వు అన్నిటిలో అభివృద్ధి పొందగలవు అన్నిటిలోనూ ఫలించగలవు కాబట్టి ఈ శతాధిపతి వచ్చి నువ్వు మాట మాత్రము సెలవిస్తే నా దాసుడు ఆ పక్షవాయువుతో స్వస్థపరుస్తారని అంత నమ్మకం కనపరుస్తోడు కాబట్టి ఏసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వారిని చూచి ఆయనని వెంబడించిన వారిని చూచి ఇస్రాయేలులో అంటే ఆయన బిడ్డలలో నేనెవనికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కాబట్టి ఈరోజు ఎవరైతే క్రైస్తవులని చెప్పుకున్నారో ఎవరైతే మేము దేవుని బిడ్డలు అని ఆయన వాగ్దానానికి పుత్రులమని చెప్పుకుంటున్నారో నువ్వు గణపరిచే విశ్వాసము వాళ్ళలో యేసుప్రభుకి కనబడలేదంట చూడండి ఈ శతాధిపతి గణపరిచే విశ్వాసము నిజంగా మనం దేవుణ్ణి నమ్ముకొని ప్రార్థనకు పోతుంది నిజంగా మనలో అంత నమ్మకము లేదు పైన వ్యక్తే కానీ లోపల శక్తి లేదన్నట్టు పైకి భక్తి మంచిగా పాటలు పాడతారు ప్రార్థన చేస్తారు వాక్యాలు చెప్తారా కానీ లోపల మాత్రము శక్తి లేదు ఎందుకంటే లోపల ఏసుప్రభు లేకపోతే నీకు శక్తి ఎక్కడ నీ హృదయంలో దేవుని వాక్యము సమృద్ధిగా లేకపోతే నీకు బలం ఎక్కడొస్తుంది కాబట్టే ను పైకి బత్తి పరుల ఉన్నా కానీ నీ లోపల ఏ మాత్రం శక్తి లేదంటే దేవుని పరిశుద్ధాత్మ లేదు కాబట్టే నువ్వు బలహీనమైపోతున్నావు కాబట్టి ఇస్రాయల్లో నివనికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను చూడండి నిశ్చయముగా అని మన ప్రభు అన్నడంటే అందులో ఇంకా నువ్వు వంక చూడడానికి నువ్వు భూతార్థం పెట్టి చూడడానికి నువ్వు వెతికి వెతికి కొంతమంది కేసులు ఏదన్నా కేసు జరిగితే ఏం చేస్తారు మళ్ళీ మళ్ళీ చేసి మళ్ళీ ఇన్వాల్ట్ నువ్వు ఎన్నిసార్లు చూసినా ఎన్ని భూతార్థాలు చేసినా ఎంతగా వెతికినా దేవుడు నోటి నుండి నిశ్చయముగా అన్నాడంటే అది ఖచ్చితం కాదు ఆయన నోటి నుండి వచ్చే మాట నీతో చెప్పుచున్నాను అంతటా ప్రభు ఆయనకేం చెప్పిండు ఇక నువ్వు వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగా కానీ శతాధిపతితో అంతటా ఆ గడియలోనే అతడి దాసుడు స్వస్థత నిందిను కాబట్టి చూడండి నా భర్త మారట్లేదు నా భార్య మారట్లేదు నా పిల్లలు మారట్లేదు చూడండి ఎందుకు నీవు నీ భర్త మారట్లేదంటే నువ్వు ఎక్కడ యేసు ప్రభు మీద నమ్మకం కనపరిచినావు ఎక్కడ యేసుప్రభు మీద విశ్వాసం కనపరిచినావు ఎక్కడ ఆయన సహాయం తీసుకున్నావు నువ్వు వెళ్ళి నీ భర్తతోటో నీ భార్యతోటో నీ పిల్లలతోటో ఈరోజు ఎవరైతే నీకు శత్రువులతో ఉన్నారో నువ్వు సమాధానపడి ఆయనకి మొర పెడితే కదా ఆపత్కాలంలో నాకు మొర నేను విడిపించదని అన్నాడు దేవుడు నువ్వు ఎప్పుడైతే ఆయన వాక్యంలోను సమృద్ధిగా ఉండి పూర్తిగా నువ్వు ఆయన మీద ఆధారపడి ఆయన ఆశ్రయిస్తే దేవుడు మార్చడా సౌలును మార్చలేదా ఎంతగా హింసించిండి ఆయన బిడ్డలని వాళ్ళంతా ప్రార్థిస్తే అదే సౌలును మార్చలేదా ఈరోజు ఎందుకు మార్చడు దేవుడంటే మనలో అంత నమ్మకం లేదు దేవుని వాక్యం పట్ల ఎందుకంటే పైకి భక్తి లోపల మాత్రము శక్తి లేదు జీవం లేదు యసుప్రభు ఉంటేనే నీకు జీవం ఆయన ఉంటేనే నీకు శక్తి ఆయన నీలో ఉంటేనే నీకు సమాధానం ఎదుటి సమాధానం పడాలన్నా యశుప్రభు ఉంటేనే లేదంటే నీకు ఆ హృదయం ఉండదు ఎందుకంటే ఆ హృదయం కాఠిన్యంతో ఉంటే సమాధానం ఎక్కడుంటుంది ప్రేమ ఎక్కడుంటుంది ఎదుటివారు మంచిగా అవుతుంటే నువ్వు ఎట్లా సంతోషిస్తావు ఇంకా వ్యసన కుళ్ళు అసూయ ఇవన్నీ ఎవరిలో ఈ లోకంలో ఉన్నాయి దేవుళ్ళలో ఉన్నాయా అందుకే ఆయన లేరు కాబట్టి జీవితాలన్నీ మోడు బారిన జీవితాలాగా చిగురింప లేకుండా సంతోషం లేకుండా ఆనందం లేకుండా కానీ మన ప్రభువులో ఉంటే శ్రమంలో కూడా ఆనందం సంతోషం వస్తుంది కాబట్టి ఈ శతాధిపతి ఆ కుష్టిరోగి ఆయన దగ్గరకు వచ్చి వీళ్ళకి స్వస్థత వచ్చిందా లేదా స్వస్థత అంటే ఇది ఒక భారమా కాదా నీకు రోగము నీకు భారమా కాదా నువ్వు ఎక్కడ నెమ్మదిగా ఉండగలవు ఎక్కడ నువ్వు సంతోషంగా ఉండగలవు ఎంత ఆస్తి ఉన్నా నీకు నీ రోగాన్ని బట్టి ఎంత సంపద నీకు నువ్వు అట్లా అనుభవించగలవు కాబట్టి నీకున్న ఏ భారమైనా ఏదైనా కానీ ఏసుప్రభు నీలో ఉంటేనే నీకు సమృద్ధి విశ్రాంతి లేకపోతే నీ జీవితం అంతే ఇంకా ఎందుకంటే యేసుప్రభు ఉంటేనే మన జీవితాల్లో వెలుగు ఆయన లేకపోతే చీకటే కదా చీకటి జీవితం ఎంత భయంకరంగా ఉంటుంది తర్వాత మత్తాయి సువార్తలో వార్తలో ఎనిమిదో అధ్యాయ పద్నాలుగో వచనంలో తర్వాత ఏసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి అతని అత్తని చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచను ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగెను చూడండి ఆయన పట్టుకుంటే చెయ్యి విడిచే దేవుడు కానే కాదు నువ్వే ఆయన చెయ్యి పట్టుకున్న చెయ్యిని నీ చేత్తో ఆయన చెయ్యిని పక్కన నువ్వు వెళ్ళిపోయినావు కాబట్టే ఈరోజు చూడండి మనం ఎవరు మనల్ని చేయి విడిచినా మన దేవుడు చేయి విడిచే గాదు మనం ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా మనము ఆయన సహాయం తీసుకొని మనకున్న బాధను బట్టి పరిస్థితులను బట్టి ఎప్పుడైతే మనం ఆయనకి మొర ఆయననే విడిపిస్తాడు మన భారాన్ని మోసిండు ఇప్పుడు కూడా మోయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు నిజంగా ఆయన యుద్ధకు వచ్చి నిజంగా నీ హృదయంలో కదా పైకి వచ్చే మాటలు కాకుండా నీ హృదయ అంతరంగంలో నిజంగా ఆయన పట్ల నమ్మకం కనపరిచి విశ్వాసం కనపరిచి ఎప్పుడైతే నీ హృదయంలో నుంచి ఆ నీ నోటి ద్వారా వస్తాయో అప్పుడు నిజంగా నీ జీవితంలో విశ్రాంతి వస్తుంది సమాధానమే లేకపోతే నీ జీవితంలో ఖచ్చితంగా సమాధానం వస్తుంది నీ జీవితం మోడు ఖచ్చితంగా నీ జీవితం చిగురిస్తుంది ఎందుకంటే నీకు గర్భఫలం రావాలన్నా నీకు స్వస్థత రావాలన్నా నువ్వు అభివృద్ధి పొందాలన్నా నీకు దీవెనలు రావాలన్నా నువ్వు ఏదైనా సంతోషము ఉండ అన్నీ ఒక్క మన ప్రభు నీలో ఉంటేనే నువ్వు అన్నిటిలో నీకు సమృద్ధి ఉన్నట్టు ఆయన లేకపోతే నీకు ఎన్ని ఉన్నా ఈ లోకంలో ఎన్ని ఆస్తులు ఉన్నా ఎన్ని కోట్లు ఉన్నా ఏది నీ జీవితం ఏమీ ఉండదు ఎందుకంటే ఈ లోకమే చీకటి చీకటికి సాధురిస్తున్నప్పుడు నీ బ్రతుకు చీకటి అయితే నీకు ఎక్కడ ఆనందం సంతోషం ఉంటుంది కాబట్టి చూడండి ఒక స్త్రీ ఉంది మార్కు సువార్త ఐదో అధ్యాయం ఇరవై పన్నెండేళ్ల నుండి రక్తస్రావము రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యాయాము చేసుకొని ఎంత మాత్రమునో ప్రయోజనము లేక మరింత సంకటపడేను ఈ సిస్టరు పన్నెండేళ్ల నుంచి ఆ రక్తస్రావంతో భయంకరంగా బాధ ఆమెకి అది ఒక భారం ఈమెకి కదా శాంతి ఎక్కడుంటుంది సమాధానం ఎక్కడ ఉంటుంది ఆమెకి నెమ్మది ఎక్కడుంటుంది కాబట్టి పన్నెండేళ్ల నుంచి ఎంతో భారం వస్తుంది ఏంది ఆ భారము రక్తస్రావం అనే ఒక రోగము ఆమె భయంకరంగా ఆ భారంతో బాధింపబడుతుంది ఆమె ఏం చేసింది అనేక వైద్యుల చేత అంటే అనేకులు వైద్యుల చేత అంటే ఈ లోకంలో ఆమె ఆశ్రయించని మనిషి లేడు అంటే ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి పోయింది ఎన్నో తెప్పల ఆ పన్నెండేళ్ల నుంచి వచ్చే ఆ రక్తస్రావంతో దాని నుంచి విడుదల పొందడానికి కానీ ఆమె ఎన్ని వైద్యుల చేత తిప్పలబడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత ఆస్తుందో అంత ఆస్తి మొత్తం పెట్టింది ఎంత డబ్బులు పెట్టాలో అంత డబ్బులు పెడుతుంది ఏ డాక్టర్ అంటే ఆ డాక్టర్ అని తిరుగుతా ప్రాయసపడి ఆమె పడని చూడండి అలాంటి ఈ యొక్క స్త్రీ ఏమాత్రము ప్రయోజనము లేక మరింత సంఘటన అంటే మాకు కృంగిపోయింది ఇంకా ఏమై ఆమె డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది ఇంకా ఎందుకంటే ఆమె చెయ్యని ప్రయత్నం లేదు వెళ్ళని డాక్టర్ లేడు దాని గురించి పోగొట్టుకోవడానికి ఆమె ఆలోచించని విధానం లేదు ఎన్ని చేసింది ఆమెకు పోగొట్టుకుంది అయినా ఈమెకి లేదు ఎందుకు చెప్తున్నాంటే ప్రయాస పడి ఈ భారాన్ని మోసుకున్న నా యుద్ధకి రాండి మీకు విశ్రాంతి కలుగు దేవుడు చెప్పిండో ఈమె గురించి ఇప్పుడు ఏమైంది ఈమె ఆమె ఏసును గురించి విని కదా ఈమె ఎట్లా వినింది యేసుని గురించి అంటే ఆ జను సమూహం అంటే ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాలలో చెండ్రు కాబట్టి ఈమె ఎక్కడ ఉందో ఆ ప్రాంతం వాళ్ళు కూడా వెళ్ళి చూడండి ఆయన స్వస్థతలు ఆయన దయ్యాలు వెళ్ళగొట్టింది ఒక్కొక్కరి నోట నోట నోట మొత్తం పోయింది యేసు ప్రభు సువార్త ఆయన ప్రకటించినప్పుడు మొత్తం పోయింది కానీ ఎప్పుడైతే ఏసు ప్రభు నుంచి తొలగిపోతే ఇప్పుడు సువార్త మాత్రం అంత ఆయనకు వ్యతిరేకంగా పోదు అంటే చూడండి అట్లా వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి ఈమె ఏమైపోయింది ఈమ ఈమె కూడా వినింది ఎట్లా వినింది పలానా చోట ఒక మంచి ఉంటే చెప్తుంటారు కదా అట్లా ఈమె కూడా తెలుసుకుంది కాబట్టి ఈమె తెలుసుకొని ఏం చేసింది ఆయన వస్త్రములు నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడు అనుకొని ఒక ఆయనేమో నువ్వు ఇక్కడే ఉండి నా గృహానికి రావాల్సిన అవసరం లేదు అంత పాత్రుడు నేను కాదు కాబట్టి నువ్వు అధికారం గల దేవుడివి నీ దగ్గర అన్ని ఉన్నాయి ఎందుకంటే ఈ లోకమంతా నువ్వు సృష్టించిన దేవుడి జీవం కలిగిన దేవుడివి నీలోనే జీవం ఉంది జీవం ఉంటే ఏం చేస్తుంది బ్రతికిస్తుంది నమ్మి నువ్వు వచ్చేదానికి నేను పాత్రుని కాదయ్యా నువ్వు ఉన్న చోట నుంచి ఒక్క మాట చెప్తే చాలు నా దాసుడు స్వస్థపడతానని ఒక ఆయన విశ్వాసంగా పరిచండు ఒక ఆయన నన్ను ముట్టితే చాలు ప్రభా నాకు నా కుష్టి రోగి శుద్ధి అయ్యిద్దని ఒక ఆయన కనపరిచిండు ఈ మాత్రము ఆయన చేత నేను ప్రార్థన చేయించుకోవాల్సిన అవసరం లేదు ఆయన నోటి నుండి నాకు ఒక్క మాట రాకపోయినా పర్లేదు ఆయన ధరించిన ఏదైనా ఒక వస్త్రం నేను ముట్టుకుంటే చాలు ఆయన నుంచి నాకేమొస్తుంది స్వస్థత వస్తుంది కాబట్టి నేను ఆయన ఎద్దకి వెళితేనే కదా నాకు విశ్రాంతి నాకు సమాధానం నాకు నెమ్మది ఈ రోగం నుంచి కాబట్టి ఈమె ఏం చేసింది జను సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను కాబట్టి ఎప్పుడైతే ఈమ ఆయన యొద్దకు వచ్చిందా లేదా అంతకుముందు ఏమిన్ని ప్రయాసాలు పడింది పన్నెండేళ్ల నుంచి రక్తస్రావంతో ఏమైనా ఈమెకి సంతోషం వచ్చిందా సమాధానం వచ్చిందా ఆమ బాధ నుంచి విడుదల వచ్చిందా కాబట్టి ఏసుప్రభు మాటలు విని ఈమె విశ్వాసము కనపరిచి ఆయన తండ్రి దగ్గరికి వస్తే ఎప్పుడైతే ఆయన వెనక నుంచి వచ్చిందంటే ఒక హీరో వస్తే లక్షల లక్షలు వస్తారు ఎందుకంటే అట్లనే ఒక మనిషి స్వస్థపరుతుంటే బహుజన సమ అన్ని ప్రాంతాల వాళ్ళు ఆయన ఎక్కడో ఉన్నాడు కదా ఆయన ఎక్కడో ఉన్నాడు ఈ చుట్టూ ఇన్ని జనాలు ఉండుంటారు అంత జనాలను ఆమె కంట్రోల్ చేసుకొని తప్పించుకొని ఎక్కడో ఆయన ఉన్న దగ్గరికి వెళ్ళి ఆయన వెనక్కి వెళ్ళి ముట్టిందంటే ఆమెకు అర్థమైపోయింది నేను ఈ పన్నెండేళ్ల నుంచి ఎంతెంతో ప్రయాసపడ్డాను ఎంతెంతో పెట్టుకున్నాను ఏది రాదని అర్థమైపోయింది ఆయన దగ్గరికి వెళితేనే కాబట్టి ఆమె పన్నెండేళ్ల నుంచి ఎంత ప్రయాస పడిందో తెలుసు కాబట్టి ఎట్లాగైనా ఆ జనాల్లో నుంచి ఆమె ఆయన దగ్గరికి వెళ్ళిందా లేదా ఎంత ప్రాయాసడిందా ఆ మందలో నుంచి ఆ గుంపులు జనాల్లో నుంచి ఆమె దగ్గరికి పోవడానికి కాబట్టి అంత ప్రాయసపడి ఎప్పుడైతే ఆమె అనుకొని నమ్మకం గణపరిచి ఆమె హృదయంలో విశ్వాసం పెట్టి వచ్చిందో అనుకున్నట్టే ఆయన వెనక నుంచి వస్త్రాలు ముట్టెను వెంటనే ఆమె రక్త కార కట్టెను చూడండి వెంటనే ఒక ఆయనకి తక్షణమే పుష్టిరోగి శుద్ధి అయింది ఒక ఆయనకి ఆ గడియలోనే స్వస్థత వచ్చింది ఈమెకి ఎందుకంటే నువ్వు ఎంత నమ్మకము గణపరిచి విశ్వాసం అది ఎట్లా వస్తుంది చూడండి నీ హృదయంలో నుంచి పుట్టుకురావాలా ఆ నమ్మకం ఆ విశ్వాసం అప్పుడే నీకు అది జరుగుతుంది ఆ మేలు ఏదైనా ఏదో చెప్పిండ్రు అని నీవేదో సగం అటు సగం ఇటుగా ఏదో వచ్చామన్నట్టు వస్తే నీకు ఏమీ రాదు ఆయన నుంచి నీ హృదయంలో నుంచి పుట్టాలా నీ హృదయంలో నుంచి పుట్టాలంటే ముందు నీ హృదయంలో ఉన్న కాఠిన్యం పోతేనే అది పుడుతుంది కదా నీ హృదయంలో ఉన్న చీకటి పోతే అప్పుడు పుడుతుంది కాబట్టి ఎప్పుడైతే ఈ స్త్రీ వచ్చి చేసింది ఆయన ముడితే ఎమ్మన్నానే ఆమెకేమొచ్చిందంటే ఆమె రక్త ధార కట్టను గనక తన శరీరంలోని ఆ బాధ నివారణ ఆమెకు అర్థమైపోయింది ఎందుకంటే రక్తం పోయి ఆమెకు ఒకసారి రక్తం ఆ మనిషికి కాబట్టి ఎప్పుడైతే ఆమె గ్రహించుకొని చూడండి కిందంతా వెంటనే వేస్తూ తనలో నుండి తన శిష్యులు చెప్తాడు దేవుడు తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినదని ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి చూడండి ఆమె ఆయన దగ్గరికి వచ్చి భయపడి ఎందుకంటే నేనేమి ఆయనకి ఆయన దగ్గరికి వెళ్ళి సరిగ్గా వెళ్ళి పట్టుకున్నాను అంటే తప్పు చేసినట్టులాగా ఫీల్ అవుతుందేమో కదా ఆయన ఆయన నుంచి నేను మాట్లాడలేదు ఆయన నోటితో చెప్పలేదు నేను వెళ్ళి చాటుగా ముట్టుకున్నాను కదా కాబట్టి ఆమె భయపడుతూ ఆయన దగ్గరికి వణుకుతూ వస్తే ఆయన ఎదుట సాగిలపడి కదా ఈరోజు మనం కూడా శపప్రభు దగ్గరికి భయపడి వణుకుతూ మనం ఏ పాపాలు చేస్తామో మనం ఆ భయం మనలో ఉంటే అప్పుడే నువ్వు సాగిలు పడతావు దేవుడి దగ్గర నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నువ్వు అప్పుడు దేవుడిని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తావు నీలో భయమే లేదు దేవుడు అంటే కాబట్టే ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా పాపం చేయగలుగుతున్నావు ఇష్టానుసారంగా కాబట్టి ఆమె భయపడుతూ వణుకుతూ వచ్చి ఎప్పుడైతే ఆయన ఎదుట సాగిల తన సంగతంతా ఆయనతో చెప్పెను అంటే ఈ పన్నెండేళ్ల నుంచి ఆమె పడిన బాధ ఆమె చేసిన ప్రయాసము అంతా ఆయనకి చెబితే మన ప్రభు చూడండి అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను కదా కాబట్టి ఆపత్కాలంలో నువ్వు నాకు మొరపెడితే నేను విడిపిస్తాను అన్నాడు నేను నీకు సహాయకంగా ఉంటా అన్నాడు దేవుడు నీకు ఏ అవసరం ఉందో నీ ప్రతి అవసరాన్ని తీరుస్తానంటుండడు దేవుడు చూడండి నేను మీ గురించి చింతిస్తుంటే మీరు కదా కానీ ఆయన చెప్పిన మత్త వార్తలు మీరు చింతిస్తే ఏం చేయగలరు నువ్వు బాధపడితే ఏం చేయగలరు నువ్వు నీ వల్ల ఏమన్నా సాధ్యం అవుతుందా సాధ్యం చేయగలిగే నన్ను విడిచిపెట్టి నా సహాయం తీసుకోకుండా నా దగ్గరికి రాకుండా నా మీద విశ్వాసం పెట్టకుండా నా పట్ల నువ్వు భయం కలిగి ఉండకుండా నువ్వు ఉండి నువ్వేం చేయగలిను కాబట్టే నీ జీవితం ఇంకా అట్లానే అయిపోతుంది అందుకే చెప్తుండ్రు మనము ఆయన దగ్గరకు వస్తే ఆమె ఎప్పుడైతే మన ప్రభు దగ్గరకు వచ్చిందో ఆయన మన ప్రభు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను సమాధానము గలదాన వైపమ్ము చూడండి పదేళ్ల నుంచి భార్య భర్తలు విడిపోతే రెండేళ్లలో విడిచిపోతే సమాధానం ఉండదు అందుకే నువ్వు సమాధాన పరచు ధన్యులు వారి దేవుని కుమ్మ సమాధానమే పడకపోతే నువ్వు దేవుని బిడ్డమే కానప్పుడు నువ్వు ఇంక ఎవరికి ప్రార్థన చేస్తున్నట్టు కదా అందుకే ఎందుకు మనుషులు ఇట్లా అయిపోయినారంటే అవిశ్వాసము అవిధేయత జ్ఞానం లేక ఎందుకంటే దేవుని వాక్యం వాళ్ళ హృదయంలో పోతే అది నాటబడతది ఫలిస్తుంది కాబట్టి ఉట్టిగా వింటున్నారే కానీ హృదయాల్లోకి పోనిచ్చుకోవట్లేదు అంటే వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని వాళ్ళు తొలగించుకోవట్లేదు అది ఎప్పుడు తొలగిపోతుంది నువ్వు ఎప్పుడైతే ఈ వాక్యాన్ని అంగీకరిస్తేనే నీ హృదయ కాఠిన్యం పోతుంది కాబట్టి దేవుడు ఎందుకు చెప్తుండంటే ఆమెకి ఎప్పుడైతే ఆ పన్నెండేళ్ల నుంచి ఆమెకి సమాధానం అంటే భారమునికి విశ్రాంతి వచ్చిందా లేదా కాబట్టే దేవుడి దగ్గరకు వస్తేనే విశ్రాంతి అది మనుషులు మర్చిపోయి ఎక్కడెక్కడో ప్రయాసపడి ఏదేదో ఏదేదో ఇవాళ చెయ్యని ప్రయత్నం లేదు కానీ మనకి దేవుడు ఎందుకు చెప్తుండే మనమున్న ఏ స్థితులైనా కానీ ఏ భారం అయినా ఏదైనా కానీ అది శోధనలు కావచ్చు సేవలో వచ్చే సమస్యలు కావచ్చు ఇంట్లో ఏ భారం అయినా కానీ ఒక్క దేవుడి సహాయం తీసుకుంటేనే మనం విడిపించబడతాము ఆ భారాన్ని నుంచి మనకి విశ్రాంతి వస్తుంది ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఆయన సహాయం తీసుకుంటే నీ బరువు ఇప్పుడు ఊరు మోస్తున్నట్టు ఆయన మోస్తున్నట్టు కాబట్టి ఆయననే నేను నీ భారాలు మోస్తాను నువ్వు నా దగ్గరికి రమ్మంటే కానీ లోకమంతా ఆయన దగ్గరికి రాలేకపోతున్నారు ఎందుకు వాళ్ళ హృదయాల కాఠిన్యాన్ని వాళ్ళు విడిచిపెట్టుకోలేకపోతుంది ఎందుకంటే ఈ లోకాన్ని ప్రేమిస్తే ఎవ్వరు దేవుణ్ణి ప్రేమించలేరు ఈ లోకాన్ని ఎవరైతే అసహించుకుంటారో దాన్ని దూరం పెట్టుకుంటారో దాని మీద మనసు చంపుకుంటారో వాళ్ళే ఆయన దగ్గరికి రాగలరు వాళ్ళలోనే ఈమె ఈ లోకమంతా దీనిపై ఏమొచ్చింది రాలేదు కదా ఈ పన్నెండేళ్ల నుంచి లోకంలోనే కదా అన్ని డాక్టర్లకు అడిగిపోయి ఎక్కడెక్కడో ప్రయాసపడి తను ఏదైతే ఆస్తి కాపాడుతా ఆస్తి మొత్తం పెట్టినా కూడా రాలేదు స్వస్థత ఇంకా ఆమెకు అర్థమైపోయింది లోకంని నమ్ముకోకుంటే ఈయనని నమ్ముకుంటే కదా అందుకే ప్రభు చెప్పింది నువ్వు రాజులను నమ్ముట కంటే మనుషులను నమ్ముట నన్ను ఆశ్రయిస్తే ఏమో ఆశ్రయిస్తే ఈమెకు మేలు వచ్చిందా లేదా కీడు నుంచి కాబట్టే మన జీవితాల్లో కూడా ప్రభు మేలు వస్తుంది కాబట్టి చూడండి తర్వాత ఏం చెప్పిండు క్రుంటి చూపు పొందుతున్నారు కుంటి నడుచున్నారు కుష్ఠురోగులు శుద్ధులగుచున్నారు చెబిటి వారు విచున్నారు లేపబడుచున్నారు వేదలకు స్వార్థ ప్రకటింపబడుతుంది మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు కదా ఆయన యొద్ధకి వచ్చిన వాడు కదా ఆయనని నమ్మి వస్తే అభ్యంతరం ఏముంటది కాబట్టి వాళ్ళకి ధన్యత ఈమెకు ధన్యత వచ్చిందా లేదా ఈమె రక్తస్రావం ఆగిపోయి స్వస్థ వచ్చిందా లేదా సమాధానం వచ్చిందా లేదా చూడండి ఎందుకు దేవుడు ఈ మాటలు మనకు చెప్తుండంటే ఈరోజు మనుషులు చేస్తున్నారు పైకి భక్తి కానీ లేదు ప్రార్థనలు పెట్టించుకుంటే ఏం సోకం నీలో సమాధానమే లేదు నీ భర్తతో పోయి మాట్లాడడానికి నువ్వు ప్రార్థన ఎవరికి లాభం కదా అంటే నువ్వు ప్రార్థన చేసేది దేవుడు వినట్లేదు ఎందుకంటే ఆయన చెప్పిన మాటలే నువ్వు విన్నప్పుడు నీ మాటలు ఎక్కడ వింటుండు కదా ఈరోజు ప్రార్థనలు పెడుతున్నారు సమాధానం లేదు చూడండి మనకి శ్రమ వస్తే దేవుడు ఒక్క మాటే చెప్పిండు శ్రమే కదా ఇప్పుడు భర్తతో బాధ కూడా ఒక శ్రమే సేవ కలాలంటే కూడా ఒక శ్రమే ఇవన్నీ వస్తాయి అన్ని విషయాల్లో మనకు వస్తాయి ఎందుకంటే నా నిమిత్తం మిమ్మల్ని హింసిస్తారు దూషిస్తారు ద్వేషిస్తారు ఒకసారి భర్త భార్యని సేవకపోనీడు సువార్త జపనీయుడు అసలు ఆయనని ప్రార్థన కూడా చేయనీడు ఇవన్నీ ఆయన నిమిత్తం వస్తాయి కానీ దేవుడు మనకేం చెప్పిండు యాకోబ రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో నా సహోదరుల రా పదో వచనము నా సహోదరులరా ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభావమునకు ఓపికగా మాదిరి పెట్టుకునడి సహించిన వారు ధన్యులకు అని చున్నాం కదా ఇక్కడ చూడండి పదమూడవ వచనంలో మీలో ఎవనికైనా నువ్వు శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను అందుకే శ్రమ అంటే ఆపత్కాలం అంటే ఏంది ఒక శ్రమ కాలమా కాదా ఆయన ఏం చెప్పిండు నువ్వు ఆపత్కాలంలోను నాకు మొర నేను నిన్ను విడిపిస్తాను అన్నాడు దేవుడు కదా నువ్వు ఆపత్కాలంలో ఎవరిని ఆశ్రయిస్తున్నావు ఈ లోకంలో నరులను మనుషులను ఈ లోకంలో నా అధికారాలను వాటిని వీటిని ఆశ్రయిస్తున్నావు కానీ నన్ను ఆశ్రయిస్తే నువ్వు ధన్యుడువి నా యొద్కు వస్తే నీకు ధన్యత అభ్యంతర పడకుండా ఏంది నువ్వు సంపూర్ణంగా నా పట్ల నమ్మకం కనపరిచి విశ్వాసం కనపరిచి నా దగ్గర నువ్వు సాగిలపడి విధేయత చూపించి నువ్వు నన్ను అడిగితే ఆయన ఇచ్చే దేవుడ త్రోసి వేసే కానీ నిజంగా నీలో అంత విశ్వాసం ఉందా ఈ లోకంలో మనుషులకి కాబట్టి ఆయన మనకు చెప్పేది మీలో ఎవనికైనా నువ్వు శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను ఎవనికైనా నువ్వు సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలను కీర్తనలు పాడితే నువ్వు ఆయనని మహిమ కాబట్టి సంతోషం వస్తే నువ్వు మహిమ కదా కాబట్టి శ్రమ వస్తే మనం దేవుని దగ్గరికే వెళ్ళాల అప్పుడే శ్రమ అంటే భారం అంటే శ్రమతోనే సాదృశ్యం అప్పుడు నీకు విశ్రాంతి నా దగ్గరకు వస్తే దేవుడి అంటుడు కాబట్టి చూడండి ఏ పరిస్థితుల్లోనైనా ఎట్లాంటి అయినా కానీ మనకు యేసు ప్రభువే సహాయకుడు మనకు జీవం కలిగిన దేవుడైనా ఆయన ప్రేమనే మనల్ని కాపాడుతుంది ఎవ్వరి ప్రేమ మధ్యలో మధ్యలో పోతుంది కసేపు ఉంటది చూడండి అట్లా వస్తూ అప్ అండ్ డౌన్లు అవుతా ఉంటది కానీ ఆయన ప్రేమ మాత్రము ఎప్పుడు నీ పట్ల నా పట్ల మన పట్ల ఒక్కట్లాగానే ఉంటది ఆ ప్రేమనే ఆయనని ఈ లోకానికి రప్పించింది ఆ ప్రేమనే నీ కొరకు బాధలు పడేలాగా చేసింది నీ కోసం శ్రమలు అనుభవించేలాగా చేసింది నీ కోసం నిందల ఇవన్నీ ఆ ప్రేమ కాబట్టి ఈ ప్రేమ నీలో ఉంటే ఇంకా నీకు చింత దేనికి కాబట్టి ప్రేమ అంటే మన ప్రభువే కదా ప్రేమ కాబట్టి ఆయన మనను పొందుకోవాలా ఆయన దగ్గరనే మనం విశ్వాసం గనపరచాల ఏ బాధ అయినా రోగమైనా ఏదైనా కావచ్చు అది ఈ లోకంలో అది మనుషులకి అసాధ్యమైనా కావచ్చు కానీ మన తండ్రికి సమస్తము సాధ్యమే కాబట్టి ఆ నమ్మకము ఆ విశ్వాసము ఎప్పుడైతే మనం గనపరుస్తామో అప్పుడు మనము కూడా సమస్తము చేయగలుగుతాము ఆ నమ్మకము ఆ విశ్వాసం లేకపోతే ఏమొస్తుంది ఇంకా భారం మోసుకొని ఉంటాం ఇంకా జీవితాంతం ఏడుపు కానీ ప్రభు మనలో ఉంటేనే సంతోషం స్వతంత్రం ఏదైనా ఆయన మనలో ఉంటేనే ఆయన ఉంటేనే మనలో ప్రేమ ఉంటది సంతోషం ఉంటది సమాధానం ఉంటది తగ్గించుకునే తత్వం ఉంటుంది ఓపిక ఉంటుంది ఓర్పు ఉంటుంది సహనం ఉంటుంది కదా కాబట్టి దేవుడు మనకి ఒకటే మాట చెప్తుడు ఆయన మన పక్షాన్ని ఉండగా ఇంకా ఈ లోకంలో మనకి విరోధి ఎవరు లేరు కాబట్టి చూడండి ఆయన యుద్ధకి వచ్చినప్పుడే మన జీవితంలో ఏదైనా కానీ కానీ ఆ జీవం పొందుకోలేక జనులంతా నశించిపోతున్నారు కాబట్టి ఈరోజు మనం కూడా ఆ ప్రయాసపడిపోతున్నాం కాబట్టి దానిక అడుగడుగుని అడ్డంకులు ఆ రోజు శిష్యులకి సౌలు రూపంలో అడ్డంకులు కాబట్టి అదే సౌలుని దేవుడు ఆ అడ్డంకు నుంచి తొలగించి మార్చలేదా కాబట్టే ఈరోజు ఏదైనా మనం దేవుని సహాయం తీసుకుంటేనే తప్ప ఏది మనం ఒక చిన్న పని కూడా చేయలేం కాబట్టి మనం ఎప్పుడు చూడండి వాక్యం ఇని ఆ రెండు రోజులు మూడు రోజులు ఆ వారము ఆ వాక్యం ప్రభావితం చేసి తర్వాత యథావిధిగా జీవిస్తే ఉండదు కాబట్టి మా ఈ వాక్యము ఎప్పుడైతే హృదయంలోకి పోతుందో అప్పుడే అది నాటపడుతుందంటే వాక్యం విన్నా మనం దాన్ని క్రియారూపకంగా చూపిస్తేనే అప్పుడు తొట్ట్రిల్లో క్రియలు లేకపోతే ఉట్టి మా ప్రాథం చేసినా ఉట్టి వాక్యం చేసినా ఉట్టి విశ్వాసం చేసినా అది వ్యర్థమే కదా కాబట్టి ఈ వాక్యాలు ఏ అయి ఉన్నాయో అది మన నిత్య జీవితంలో కూడా పాటించేస్తే అందరితో ప్రేమతో ఎట్లా నడుచుకోవాలా అందరితో ఎట్లా సమాధాన కదా ఎవరైతే మనకి ఇప్పుడు శత్రువులు ఉన్నారో వాళ్ళకి ఫోన్లు చేసి మంచిగా మాట్లాడి మనం తగ్గించుకుంటే అప్పుడే ఈ వాక్యాన్ని క్రియారూపం చేస్తే అప్పుడు అన్నిటినీ బ్యాలెన్స్ చేసి నువ్వు నిజంగా ధైర్యంగా ఆయన కొరకు నిలబడి ఆయన చిత్తము ఆయనదేందో ఈ లోకంలో నెరవేర్చిపోగలం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన తండ్రి ఎస్ఐ నీకు వందనాలు ప్రభ అవును ప్రభ ఈ రోజు జనులంతా ప్రభ నాయన రకరకాల రోగాలతో బాధలతో ప్రభ ఆయన ఎక్కడెక్కడో హాస్పిటల్ అని ఎక్కడెక్కడో ప్రభ కానీ మీ దగ్గరకు వస్తేనే విశ్రాంతి ప్రభ మీ దగ్గరకు వస్తేనే స్వస్థత మీ దగ్గరకు వస్తేనే సమాధానం మీ దగ్గరకు వస్తేనే నిత్య జీవం మీ దగ్గరకు వస్తేనే అభివృద్ధి ఆ ఏదైనా ప్రభ ఈ లోకంలో ప్రభ నీ దగ్గరకు వస్తేనే మాకు అన్ని సమృద్ధిగా ఇవ్వడానికే నువ్వు చెప్పినావు ప్రభ అపవాది దొంగలాగా దోచుకుంటే అది పోగొట్టుకుంటే నేను గొర్రెలకు మంచి కాపరిని కాబట్టి నా ప్రాణాన్ని పెట్టాను వాటికి నిత్య జీవము అది సమృద్ధిగా ఇచ్చానన్నో ప్రభ కాబట్టే ప్రభ యహోవా నా కాపరి నాకు లేమి లేదన్న ప్రభ కాబట్టి అలాంటి మంచి దేవుడు నువ్వు మాకుండగా ప్రభ మేము దేని గురించి చింతించం ప్రభ ఎందుకంటే అన్ని విషయాల్లో మీరు మా గురించి చింతిస్తున్నారు కాబట్టి మాకున్నా కలిగిన ఏ భారం అయినా నీ మీదనే మోపితే ఆదుకునే దేవుడు నీవే నడిపించే దేవుడు నీవే విడుదలిచ్చే దేవుడు నీవే స్వస్థపరిచే దేవుడు నీవే అభివృద్ధి పరిచే దేవుడు నీవే ఫలిచ్చేలాగా చేసే దేవుడు అన్ని నీవే కాబట్టి ప్రభ ఏదైనా ప్రభ ఇంతకాలము ఈ గడియ వరకు ప్రభ ఈ క్షణం వరకు నీ పట్ల ఏదైనా అవిధేయత అవిశ్వాసము నీ పట్ల ఏదైనా ఆయాసకర ఏదైనా ప్రభా నా తండ్రి నేను నా జీవితంలో ఏదైనా నీకు కనబరుచుంటే తండ్రి నాయన నా హృదయ అంతరంగంలో నుంచి నాయన నీ ఎదుట నాయన సాగిలపడి నాయన నా నోటితో ప్రభ నా యొక్క తండ్రి నేను చేసిన ప్రభా ఆ యొక్క అవిశ్వాసం కావచ్చు అవిధేయత కావచ్చు అపనమ్మకం కావచ్చు ఏదైనా కానివచ్చు ప్రభ నా నోటితో ఒప్పుకుంటున్నాను ప్రభ నీ వద్దకు వచ్చి నన్ను క్షమించి నీ కృప నీ కనికరము నాకు దయచేసి నాయన నీ నిత్య జీవం నాకు సమృద్ధిగా దయచేసి నాయన నా తండ్రి అన్ని విషయాల్లో ప్రభ నన్ను ఫలించే లాగ్న చేయమని సూత్రం ప్రభా పరిశీధున గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మోహనితుడవు తండ్రి మహిమస్వరి పెగు దేవ కృప మేయడానికి వానాలేసయ్య గొప్ప దేవ ఈ గడిచిన కాలం ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో భద్రపరుచుకున్నైనా మమ్మల్ని సజీ లెక్కులు నిలబెట్టుకున్నారు ప్రభావ దివారాత్రి మమ్మల్ని ఆశి కాపాడి ఇక నూతన దినం మొక్క కనిగరించినైనా ఈ యొక్క దను ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభావ మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్నారు ప్రభా నీకు వందాలే సయ మాకు మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలం అనుగరించినారు ఆ ప్రాంతాలన్నింటిలో ప్రభావ ఎలాంటి హాని జరగకుండా ప్రభావ మీరు మమ్మల్ని గొప్ప దేవ విశేషంగా మీరు వాడుకున్నారు ప్రభావ దాన్ని నీకు వందాలు నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడమేనా ఈ యొక్క మధ్యకాల సమయంలో ప్రభావ మీ సన్నిధిలో ప్రభావ మరోసారి గడిపే భాగ్యాన్ని దానితో మాకు ఇచ్చినంతకై నీకు అన్నాను ప్రభావ నీకే కృతజ్ఞత ఆసక్తి అర్పించుకోవడం అయినా సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహా తేజస్సు మహేశ్వర్యం యుగ యుగంలో నీకే కలుగుని కాకహాలలు గొప్ప దేవ మీ వాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభావ ప్రతి దశలో ప్రభావ మేము మీకు విధేయత చూపించాలా ప్రాభ నా ప్రభా మేముంటుంది బహు శ్రమల కాలంలో ఉంటున్నాం ప్రభావ ఈ శ్రమల కాలంలో ప్రభావ అనేకులు శ్రమలు అనుభవిస్తున్నారు కానీ ప్రభావ విశ్వాసంతోని ప్రభావ మీ అంతకు రాలేకపోతున్నారు ప్రభావ ఎంతగానో బారం భరిస్తున్నారే కానీ ప్రభా ఆ భారాన్ని మోస్తున్నారే కానీ ప్రభా ఆ భారం మో తీసే దేవుడు ఆ భారాన్ని బిడలు గెలిపించే దేవుడైన మీ వద్దకు రాలేకపోతున్నారు ఈ రోజు ప్రపంచం అంతా ఆ బిడల పట్ల మీ కనికరిం చూపించండి మీ కృప చూపించి మనం ప్రాదిష్టమైన గొప్ప దేవ కొంతమంది తేలియక ప్రభావ భారం మోస్తున్నారు కొంతమంది తెలుసు కానీ భారం మోస్తున్నారు నేను కాబట్టి ప్రభా వాళ్ళందరికీ మేము వేరేదిక ప్రభ మీ వాక్యాన్ని ప్రకటించాలి మాకు ఆ జ్ఞానం ఆ భారం ప్రభ కొంచెం దించేసుకోవాలా ప్రభా మీరిచ్చి కాడి మీరిచ్చే భారం తేలికైంది సులువైంది ప్రభా అది ఎంత కష్టతరమైనది కాదు ప్రభావ కాబట్టి నేను ఆ భారం అనేకులు పొందుకోలాగానే సహాయపడ్డాను ప్రభా గొప్పది రోగాలతోనే ప్రభా ఎంత భయంకరంగా ఉన్న మనుషులనైనా విశ్వాసమే పోతుంది మీరు అన్నారు ప్రభా మనుషుకు తిరిగి వచ్చినప్పుడు విశ్వాసం కను అన్నారు కాబట్టి ప్రభా మనుషుల విశ్వాసం లేదు ప్రభావ సమాధానం కూడా లేదు అంత భయంకరంగా ఉంది లోకంలోనైనా ఎందుకంటే మీరు ముందుగానే చెప్పినారు ప్రభా ఇవన్నీ జరుగుతాయని కాబట్టి ఏ ఏ మేము ఉంటుండేగా ప్రభావ ప్రతి దశలో మేము అనేకులకు ప్రభా మీ రక్షణ సందేశాన్ని ప్రకటించి అనేకులు మీ చెంత మీ భారములు తీసేవాడు పాపము నుంచి విడదల కల్పించేవాడు మీరు ప్రభావ మేము అనేకులకు మేము చెప్పాలా ప్రభావ అనేకులు మీ చెత్త మేము తీసుకొని రావాలా ఆ భారభరితమైన జీతం నుంచి వాళ్ళకి విడదల కల్పించాలా ప్రాభ అలాంటి సేవా చిత్రం మమ్మల్ని నడిపించమని ప్రదిష్టమైన ఎన్నో విషయాలు ప్రభావ మీరు వాక్యం చేత మాతో మాట్లాడిన ప్రభావ నీకు అందాలేసయ్యా నీకే స్థుతులు శువార్థాలు అర్పించుకుంటున్నాం ప్రతి దశలో మీ సువార్త ప్రకటించాలా మేము నైనా ఇస్త ప్రభా మీ పేరే తెలియని ప్రజలున్నారు ఈ లోకంలో ప్రభావ నా తండ్రి నా దేవ ఎన్నో ప్రాంతాల్లో సువార్త లేదు ప్రభావ అలాంటి ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించబడాలా దైవజన్ మీరు లేపనే ప్రభావ ప్రతి ప్రాంతంలో ప్రతి స్థలాల్లో ప్రభావ మీ యొక్క బిడలని ప్రభా నూతనమైన శివకులు మీరు లేపమని విశేషమైన సువార్త ప్రకటించబడాలా నైనా ఇసుకులు అంతా విధావిధిగా జీవిస్తున్నారు లోకంసారంగా జీవిస్తున్నారు నేను కనికరించండి కృపజపించి ఓ ప్రభ లా బంధకాల నుంచి వాళ్ళు అంతా మీ సత్యాన్ని గ్రహించి మిమ్మల్ని స్వీకరించాలా అంటే బిడలుగా తయారు చేయండి గొప్ప దివ మీరు అక్కడ తొలగింది ప్రభావ మీరు సిద్ధపడాలా నీకులు మీ సిద్ధపరచాలా ప్రభావ అలాంటి సేవా చిత్తూరులకు మనందరూ నడిపించమని ప్రాదిష్టమైన ఈ ఆరదలో పాల్గొనే ప్రతి బ్రదర్స్ని అందరూ మీరు దీవించండి ప్రభా ఆశ్రవదించండి నూతనమైన పరిశుభత్ ఆత్మాభిషేకం దయచేయండి వాకింగ్ చేపట్టి ఢిల్లీ బ్రదర్ కూడా మీరు దీవించి ఆశ్రదించండి మీ పార్లో ఉప జ్ఞానం చేత నింపి తండ్రి మీ సేవలు ఇంకా బలంగా మీరు వాడుకోండి అనేక మంది విషయాలు బయలుపరచండి అనేక ప్రాంతాలు మీరు నడిపించండి విశేషంగా మీ సేవలో బలంగా వాడుకొని అనేకలు ప్రభావం మీతో నడిపించుకోండి ప్రతి ఒక్క బిడ్డ మీతో ఆకర్షించుకోండి రక్షణ నడిపించండి ఆ రీతిగా బలంగా మీరు వాడుకోమని ప్రాధిష్టమైన ప్రతి ఆటంకాలను ఏ స్థలంలో ప్రాదిష్టమైన గొప్ప కార్యమే ఆర్థిక ప్రభావ సందేట్ తాకిని ప్రభావ మంచి ఆరోగ్యం దయచండి మీ పర్లో ఉపజ్ఞానం చేత నింపని ప్రభావ మంచి ఆరోగ్యం దయచేయండి చేసే ఉద్యోగ స్థలం మీరు తోడున్న ప్రభావ ప్రతి ఆటంకాలు కొట్టివేయమని ప్రాదిష్టమైన కుటుంబ చుట్టూ మీ అగ్ని కంచేసి దృష్టి తప్పించండి పిల్లల చుట్టూ మీకు కంచి వేయడం ప్రవా విస్తరించే బలంగా సేవలు వాడుకోండి మీ కొరకు శాసన పెట్టుకోండి అన్న బంధువులందరూ ప్రభావ రక్షణ సహాయపడమని ప్రాదిష్టమైన పరిశుద్ధ పేరు కూడా మీకు ప్రాధాన్యత ఇస్తున్నాం పేదలను బలపచ్చండి స్థిరపచ్చని ప్రభావ ప్రతి అనారోగ్యాన్ని ఏ సుకరిస్తానో గద్దిస్తున్నాం బయటకు నుంచి నజరడైన ఏసుక్రీస్తు నీకు ఆగ్రమిస్తున్న ప్రతి బలహీతను గర్దిస్తున్న ఏసుక్రీస్తునామను ఇప్పుడు సంపూమైన స్వస్థతను ప్రకటిస్తున్న ఏసుక్రీస్తు పరిషుధ నామూన హలూయ ఆటంక పస్తున్న ప్రతి క్షిపర శక్తులు అందక దురాత్మక డీమెన్స్ బంధిస్తున్న హలలుయ్య గో ప్రభావ కుటుంబంలో మీ సమాధానం కలుగును కాక ఏసుక్రీస్తునామలో అగ్నికం చేసి మీరు కాపాడే నూతన అభిషేకం మీకు గొప్ప శాసనం పెట్టుకోండి అనేక ప్రాంతాలు మీరు సేవలు ఇంకా బలంగా వాడుకోండి అనేక మంది విషయాలు బయలుపరిచే గొప్ప శాసనం పెట్టుకోండి నా దేవనా ప్రభ కుటుంబం ప్రభావ మీకు శాంతి సమాధం దయచేసి మీ కొరకు శాసన పెట్టుకోండి ఈ దినవంతా మీ సాయం నడిపించినైనా ఇంకా ఎంతో మంది ఇందులో వాళ్ళందరూ కూడా మీరు ఆశ్రదించి దీవించండి నూతన అభిషేకం దయచేసి మీకు వరకు శాసన పెట్టుకోండి మీ రాకములు అందరూ సిద్ధపరచుకోమని త్వరలో రాన్న ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిష్టం తండ్రి ఆమెన్ గడిచిన కాలం అంతా నాయన నీ యొక్క కృపా కనికరం మమ్మల్ని కాచి కాపాడికి నీకు వేలాది వాదనాలు కోట్లాది కృతజ్ఞత స్తోత్రులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ సమస్త మహిమ ఘనత ప్రభావం వివేగంలో మీకే చెల్లించుకుంటున్నాం ప్రభావ అవును తండ్రి ఆయన వాక్యం ద్వారా మీరు మాత్రం మాట్లాడారు ప్రభావ అయినా మా మోసే దేవుడో నీవు ప్రభావ తండ్రి నేను బలపరిచే దేవుడవ నీవు ప్రభావ మేము ఎక్కడికి వెళ్ళడం లేదు ప్రభావ నీ దగ్గరికే వస్తున్నాం తండ్రి ఆ భారం అంతా నీ మీదనే పెడుతున్నాం ప్రభావ తండ్రి తండ్రి మా కులపతి తొలగించండి ప్రభావ మన ఇంకా విశ్వాసంలో బలపరచండి ప్రభావ తండ్రి ఏ తైతాన్ ఆటంకాలున్నా ప్రతిదీ దూరం అవ్వాల ప్రభావ నీ వల్లనే సాధ్యమవుతుంది ప్రభావ లేకపోతే మేము వ్యర్థలమే ప్రభావ మా దగ్గర ఏమి లేదు ప్రభావ కానీ నీ సహాయము మీ ఆత్మ నడిపింపు మాకు లేకపోతే నా తండ్రి మేము ఏమీ చేయలేం ప్రాభ కాబట్టి నా తండ్రి మేము వెళ్ళే ప్రతి చోట మీరే తోడు కూడా ప్రాభ ప్రతి ఆటంకాన్ని దృఢపరచండి తండ్రి ఆయన మీరే ప్రతి చోట మాట్లాడండి ప్రాభ తండ్రి మీరే మాకు సహాయకులు ఉండండి ప్రభావ ఆయన మీ యొక్క జ్ఞానం అనుగ్రహించండి ప్రభావ మీ యొక్క తలంపులు అనుగ్రహించండి ప్రాభ మీ యొక్క శక్తిని మాకు అనుగ్రహించండి ప్రాభ మీ శక్తి లేకపోతే మేము ఏం చేయలేం ప్రాభా కాబట్టి తండ్రి ముందుకు అదే నడిపించండి తండ్రి ఏ దశలో కూడా తండ్రి మీ పట్ల విజయత చూపించకుండా ప్రభా అవిశ్వాసం చూపించకుండా ప్రభావ ముందుకు సాగాల ప్రభావ ఎదురుస్తున్న ప్రతి ఆటంకాన్ని ఎదుర్కోవాల ప్రతి చీకటి శక్తిని ఎదుర్కొనే ప్రభావ ధైర్యంగా ముందుకు పోతూనే ఉండాలా ప్రభావ అతని కృపణ దయచేయని ప్రభావ లోకంలో ఎవరిని ఆశ్రయించిన ప్రభావ ఏం దొరకదు ప్రభా ఏం రాదు ప్రభా మీ ఎందే ఉంది ప్రభా తండ్రి నేను మాకు సమాధానం మీ అందే ఉంది ప్రభా మాకు నిత్య జీవం ప్రభావ మీ ఇచ్చే బహుమతం మీరే మీదే ఉంది ప్రభా బహుమానం కాబట్టి తండ్రి వాటి కోసం మేము పోరాడాలి కానీ ప్రభా మాకే సంగత్యం లేదు ప్రభా తండ్రి లోకంలో చీకటి ఎక్కువైపోతుంది ప్రభా జనులు చూడలేకున్నారు ప్రభా తండ్రి ఆ చీకటిని వాళ్ళకు చూపించాలా ప్రభావ మీ వెలుగుని తీసుకొని పోవాలా ప్రభావ అనేకులకు స్వార్థ ప్రకటించాలా ప్రభావ ఎక్కడ కూడా విసుగు చెందొద్దని మీ వాక్యం చెప్తుంది ప్రభా మేలు చేయటం విసుకు విసుకు మేలు చేసేటప్పుడు విసుగు చేయొద్దంటుంది ప్రభావ కాబట్టి నా తండ్రి నన్ను ఎంత బలంగా ముందుకు నడిపించండి ప్రభావిత ఇంకా బలంగా మీ సేవ చేయాలా ప్రభా నేతులకు మీ స్వార్థ ప్రకటించాలా ఎందు ఎక్కడెక్కడితో వెళ్ళాలా ప్రభా మీరే నడిపించండి నేను మీ నామానికి మహిమను ఉందండి ప్రభా ప్రేయర్లో పాల్గొన్న గురుపులన్న ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకునే తర్వాత ఒక మీ నామ మహిమర్థమై వాడండి కుటుంబాలకు మీరే తోడుకునండి ప్రభావ కుటుంబాల శాంతి సమాధానం అనుభవించి మీరే దీనించండి ఇబ్ొక్కరిని జ్ఞాపకం చేసుకునే వరకు సంపూర్ణ స్వస్థను అనుగ్రహించే తండ్రి ఆయన మీ యొక్క ప్రేమను మాత అనుగ్రహించిన తండ్రి మాట్లాడేందుకు వేలాది వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటున్న ప్రార్థించవచ్చు మన ప్రవ్వైన ఏసు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకు అందరికీ వైరస్ బాధితులకి లోకంలో ప్రతి సంఘానికి సకల పరిస్థితులకి అందరికీ సదాకాలం తోడేండును కాక ఆ మెయిన్ ప్రెసిడెంట్ బెదర్ అందరికీ ప్రెసిడెంట్ బెదర్ అందరికీ